శుతం ఏశ్వ్రభ పర్సిన దేవ నీతిమంత మహోన్నతల శివశక్తికర్త దేవ బ్రాహ్మణి సాకుల దేవానికి శ్రోతం ఆ కల్వరిసుల ప్రభ మా పాప మా శాప మా రోగం మా వేసన చోడు అన్ని ప్రభా భ్రహించింది విశ్వప్రభ ఆ కల్వరిలో ప్రభాశప్రభ మూడో దినం లేక ప్రభ మూడో దినం ప్రభ మా వాపని శాప మరించి మూడో దిన తిరిగి లేచిన దేవానికి ఈ దినం కాల్చి కాపాడి ఎంతోమంది చూడలేకుండా విశ్వప్రభ ఈ దినం మీ సాయం చేసాను నడిపించండి పరిశుణ దేవానికి శ్రోతం చేస్తాం వేసవానికి శృతం వేసవ ప్రభావ ఈ ఆన్లైన్లో ప్లే కడుతున్నాం మీరే రానండి ఆత్మ రక్షణ చేయండి అలాగేగా పల్లొ జ్ఞానం తెచ్చి పల్లొకతనం పల్లొక ఆలోచనలు తెచ్చని మా స్వబుద్ధి తొలగించండి అలాగే మా ప్రవర్తన ప్రభావ మీకు అధికారం ఇస్తుంది మీరే వెళ్ళమని ప్రార్థించడం నా దీవానికి శృతం వాక్యతరం మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం నా దివరాన్ని బిడ్డలు నడిపించి కాల్ చేయండి నా దీవానికి సుతం మీకున్న మనిషి మీకు ఆసక్తి తెచ్చని ఆదివంతు బుద్ధివంతు మీరే నడిపించి పరిశుద్ధాత్మ సహాయం అలా పత్రి జగలం మీరుండి ఈ ఆటగం పడుతున్న సైతాన్ని గద్దించి మా చోటి అగ్నికంచేసి మీరే సాయం చేసి నడిపించే ఆదిమో మీరుండి మనీస్తున్నప్పుడు రాష్ట్రమీన్ అమీన్ ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా మీవేనామ చిక పరివీ నివేనా పరివీ నివేనా పరివీ నివేనా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభు ఓ ప్రభువా ఓ ప్రభువా దారి తప్పీ నానన్ను నుదకీ వచ్చి రక్షించితివీ దారి తప్పీనానన్నునీ వేదకీ వచ్చి రక్షించితివి నిత్య జీవమునిచ్చిన దేవాని జీవమునిచినదేవా నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా O Прабуah! O Прабуah! You are promised a God. You will Sod-出去 anything. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేక అంతము వరకు కాపాడు కాపాడుదేవా అంతము వరకు కాపాడుదేవా నీవేనా మంచి కాపరివి నీవేన మంచి కాపరివి పరివీ నీవేన పరివీ ఓ ప్రభువాో ప్రభువా ఓ ప్రభువాో ప్రభువా ప్రధాన కా పరిగా ని మా కై ప్రత్యక్ష మగువా గడీయలో ప్రధాన కా పరిగా నీవు మా కై ప్రత్యక్ష నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవేన మంచికా పరివీ పరివీ మీ వేన మంచికా పరివీ నీవేన మంచికా పరివీ ఓ ప్రభువా ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా అంక్ యూ మనోజ్ బ్రదర్ సరే అందరకాలం తీసుకుని ప్రార్థన చేద్దాం సూత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వణాలిసయ్య అబ్రహాం ఇసాక్ యాక కృపా సత్య సంపూర్ణ జీవం వల్ల తంది మహోన్నతుడ సర్వ సృష్టికి మూలకారు కూడా ఈసు ప్రభావ నీకు ఈ గడిచిన కాలమంత ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించేందుకు నీకు వన్నాలిసయ్యా నీకే కృతజ్ఞతలైనా నీకే సుఖులు సోదాలు అర్పించుకున్నదైనా సమస్త ఘనత మహిమా ప్రభావం మహాతేజస్సు మహేశ్వరం ఈగ యుగంలో నీకే కలుగుతున్నాక హలలుయోగ మధ్యకాల సమయంలో ప్రభా ఈ సమయం మీకు ఇచ్చిన మీరు మా కనుగరించినారు మీకు వన్నాలి సయ్యా వాక్యమే ధ్యానించబోతున్నాగా మీకు నూతనమైన పరిషత్ ఆత్మాభిషేకం మాకు అందరూ కనుగించండి వాక్యంలో మా ఆత్మీని తలుపు మా హృదయాలు తెరవండి మా చూపులు ప్రభ నా తన మా ఆలోచన స్వస్థపరచండి ప్రభ మీ తలంపులతో ముందు మా హృదయాన్ని స్వస్థపరచండి మా అంతరంగా కురిచిన బలపచ్చమని మీ ఆత్మధర్మం నడిపించి మా నేస్త క్రీస్తు పరిషదని నామూనా ప్రార్థించుకున్నాం తండ్రి ఆ ఈ రోజు మనము ధ్యానించే వాక్యము అంశము ఆత్మ సంబంధమైన వివేకం లేక వివేచన ఈరోజు మనం వాక్యం ధ్యానించే వాక్యము వాక్యం టైటిల్ అంటారు కదా అంటే వాక్యముకు టైటిల్ ఆత్మ సంబంధమైన వివేచన లేకుంటే ఆత్మ సంబంధమైన వివేకం కాబట్టి మనం వాక్యం ధ్యానించే ఏంది ఆత్మ సంబంధమైన వివేకం ఏంది ఆత్మ సంబంధమైన వివేకము ఎట్లా మనకు ఉంది మనం గ్రహించగలుగుతున్నామా ఒకటి ఏంటంటే మొదటిది ఏంటంటే రెండు పాయింట్ ఏంటంటే ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలా మనం ఒకటి రెండవది ఏంటంటే ఆత్మ సంబంధమైన వివేకము ఎట్లా కలిగి ఉంటాము ఒకటి మూడో అంశం ఏంటంటే ఆత్మ సంబంధ వివేకం అవి లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయం మూడు ఈ మూడు అంశాల గురించి ఈరోజు మనం దీర్ఘంగా ధ్యానిస్తాము కాబట్టి మనం మొదటిగా కొలసివ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి మనం ఈరోజు ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం కొలసివ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదో వచనంలో నుంచి మనం చూస్తున్నాం ఇక్కడ మనం చదివినప్పుడు నేను చదువుతాను మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించేవారనై ప్రతి సత్కార్యములో తపలవచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొ అన్ని విషయములలో ప్రభువుని సంతోష ఆయనకు తగినట్లుగా నచ్చుకున్న వాళ్ళని కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో బలపరచబడవాలనియో తేజవలసులైన పరిశుద్ధుల సహజములు పాలువారోగినట్లు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతా సుఖులు దేవుని దేవుని బతులు అనుకుంటున్నాను అలా చూడండి అప్పుసిన పౌలు ఒక కొలసి అనే సంఘానికి చెప్తున్నాడు కాబట్టి ఈ చివరి కాలంలో ఉంటున్న మనము ఏ రీతిగా ఉండాలా అనే విషయం అర్థం చేసుకోవాలి మొదటిది ఏంటంటే మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం అంటున్నారు అక్కడ అంటే మనం ఎట్లా ఉండాలా విషయం చెప్తున్నాం మీరు సంపూర్ణమైన ఆయన జ్ఞానాన్ని పొందుకోవాలా తర్వాత ఆత్మ సంబంధమైన వివేకము గలవారును కాబట్టి ప్రతిది దేవుని వాక్యము ప్రతి లేఖనము ఆత్మ సంబంధమైంది దైవ ఆవేశం ప్రకారంగా రాయబడినది కాబట్టి ఆ ఆత్మ సంబంధమైనది ఏంది కాబట్టి మీరు సంపూర్ణంగా ఆయన జ్ఞానం పొందుకోవాలా ఏ జ్ఞానం కాబట్టి ఆయన మనలో ఉంటే ఆయన జ్ఞానం మనలో ఉంటే అది ఎట్లుంటుందంట ఆత్మ సంబంధమైందంట కాబట్టి పశుధాత్మ అభిషేకం నీలో ఉంటే ఏసు ప్రభు నీలో ఉన్నట్టే కాబట్టి ఆయన నీలో ఉన్నప్పుడు నీకు ఏం జరుగుతున్నప్పుడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఏంటో గొప్పతంలో అని ఇదే పత్రికలో మనం చూస్తాం అంటే సమస్తం ఆయన ద్వారానే వస్తుంది కాబట్టి అది ఎట్లా వస్తుంది అన్నప్పుడు అది ఆత్మరూపకంగానే వేరే మార్గమే లేదు ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉంటాయి ఈ లోకంలో ఏదో జ్ఞానం పొందుకోవాలనుకుంటారు ఈ లోకవతమైన జ్ఞానం కానీ మనం మనం ధ్యానించిన వాక్యము ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేచన కాబట్టి ఈ లోకంలో చూస్తే రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలా పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఈ లోకంలో వివేచన ఉంటుంది ప్రతి ఒక్కరు వివేచిస్తూ కదా ఆలోచిస్తుంటూ వివేకం జ్ఞానం కలిగి ఏదో ఆలోచిస్తూ ఉంటారు చేయాలా ఏమో చేయాలా ఎట్లా ఆలోచించాలా ఈ పరిస్థితుల నుంచి ఎట్లా బయటపడాలా ఏ రీతిగా ముందుకు పోవాలా అనేది ఈ లోకాపరమైన ఆలోచన చేస్తూ ఉంటారు కానీ మార్గం ఉంటుంది వాళ్ళకు కూడా బట్టి వాళ్ళు నడుచుకుంటారు కానీ అసలైనది ఏంటంటే ఆత్మ సంబంధమైన వివేకం ఇది ఇది ఇది దొరకటం చాలా కష్టం ఇది వివేచించడం చాలా కష్టం కేవలం దేవుని అభిషేకం పొందిన వాళ్ళకి తప్ప ఎవరు కూడా ఇది అర్థం కాదు ఎందుకనంటే ఈ లోకంలో మనుషులు అందరూ కదా సో వాళ్ళ తెలివితే వాళ్ళు వాళ్ళ విధానాలతోనే కానీ అది టెంపరవరీ జీవితం కానీ అసలుగా నువ్వు శాశ్వత కాలంగా నువ్వు బ్రతకాలంటే నువ్వు ఆత్మస్వరూపిగా నువ్వు తయారు కావాలా ఆత్మస్వరూపిగా తయారైనప్పుడే ఆత్మ సంబంధమైన సంగతులు నీకు బయలుపరచబడతాయి కాబట్టి అది బయలుపరచబడిన దినాన నువ్వు ఎట్లా ఉన్నావు మనం ఏ రీతిగా వాటిని ఆ చూస్తున్నాం మొదటిదిగా ఒకటి ఏ రీతిగా మనం ముందుకెళ్తున్నాం ఏ రీతిగా మనం నడుచుకుంటున్నాం మూడు విషయాలు నేను చెప్పినాను కాబట్టి ఆ మూడు విషయాల్లో లేకపోతే ఏం జరుగుతుంది అన్నప్పుడు మూడోది ఖచ్చితంగా చివరి అవకాశం అన్నట్టు కాబట్టి మొదటిది ఏంటంటే మనం సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలా ఆత్మస్వామి వివేకం కలిగి ఉండాలా ఫస్ట్ ఏంటంటే రక్షణ ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం ఆయన ఎందుకు నడుచుకోవాలా ఆయన జ్ఞానం అంది అభివృద్ధి పొందాలా తర్వాత ప్రతి ధ్యాని నువ్వు వివేచించాలా ఒకప్పుడు మనం వివేచిస్తూ ఉంటాం అన్ని విధాలుగా మనం యోచిస్తాం ఎట్లా తక్కువ అవుతుంది ఏ రీతి కానీ మనం బడ్జెట్ లెక్కలు ఉంటాం కానీ తప్పులేదు కానీ ఆత్మ సంబంధమైన లెక్క కూడా నీకు తెలియాలా ఆత్మ సంబంధమైన లెక్క ఏంటనేది అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈ లోకాద్భమైన లెక్కలో ఈ లోకాద్భమైన జ్ఞానంలో నువ్వు ఎంతగా అభివృద్ధి పొందినా నువ్వు ఆత్మ సంబంధమైన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో ప్రభులు మనం చూపించలేం మరి విశేషంగా ఆయన సత్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మనసు ప్రకటించలేం తర్వాత ఆ రీతిగా నువ్వు తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోలేని స్థితిలో ఉంటాం ఇతరులకు దాన్ని ప్రకటించలేని శక్తిలో ఉంటాం కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలా అనే విషయం మనం చూస్తున్నామంట ఎందుకు ఇక్కడ వాక్యం తేటగా చెప్తుంది ఆత్మ సంబంధమైన విషయం గురించి ఎందుకు పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘానికి చూడండి ప్రతి దాన్ని మనం చాలంట ప్రతి దాన్ని మనం వివేచించాలా తర్వాత ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా మనం గ్రహించాలంట తర్వాత ప్రతి సత్కార్యంలో ప్రతి దానిలో సేవలో మనం సఫలలో కాంటే సక్సెస్ఫుల్ కావాలంట ఒక సేవ జీవితంలో మన సాంఘిక జీవితంలో కానీ ఆత్మీయ మనం ఇతరులకు ఏదైనా భాగోసిన విషయం కానీ ప్రతి దాంట్లో మనం సక్సెస్ఫుల్ గా ఉండాలంట సత్కార్యం ప్రతి సత్కారంలో ఆయన మన సఫర్ దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలంట అన్నిటి జ్ఞానంతోనే అభివృద్ధి పొందాలంట ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి మనం అభివృద్ధి పొందటం అంటే ఏంటంటే ఆత్మీయమైన విధానంలో మనం అభివృద్ధి పొందాల ఈ లోకాతిశమైన విధానంలో కూడా మనం అభివృద్ధి పొందుతాం దేవుడు మనకు మంచి గృహం ఇచ్చిండు మంచి బండి ఇచ్చిండు కాబట్టి మంచి పని ఇచ్చిండు అన్ని ఇచ్చిండు జ్ఞానం ఈ లోకంలో ఎట్లా బతకాలి కానీ అన్ని ఇచ్చింది ప్రభు కానీ ఈ లోకంలో ఎందుకు అవి మనం అర్థం చేసుకోవాలా ఒక పని కొరకు ఈ లోకంలో నేను తీసుకొచ్చింది అవన్నీ నీకు అవసరం కాబట్టి నీకు ఆ జ్ఞానం ఇచ్చింది కాబట్టి కానీ మనుషుల బలహీనత ఏంటంటే వాటిలోనే నిమగ్నం అయిపోయి అసలైన జ్ఞానాన్ని అసలైన ఆత్మ సంబంధ విషయాన్ని పక్కన పెట్టేసి ఈ లోకాతీతంలో ఎక్కువగా అభివృద్ధి పొందుతూ ఉంటారు కానీ మనం అభివృద్ధి పొందాల్సిన మటుకు ఆత్మ సంబంధమైన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలంట తర్వాత ఆ రీతి ఏం జరుగుతున్నప్పుడు ఇది మనం మొట్టమొదటి అర్థం చేసుకోవాలా తర్వాత అన్ని విషయంలో తర్వాత అన్ని విషయంలో ప్రతి దాంట్లో అంట ప్రతి దాంట్లో ప్రతి చిన్న విషయంలో మనం ఇప్పుడు వాసి ఓకే కదా వాసి వినిపిస్తుంది కదా అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మనం వులసరాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును గలవారును ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించే ప్రతి సత్కారంలో మనం సఫలగా ఉండాలంట ప్రతి దాంట్లో ఒక దాంట్లో కాదు ప్రతి దాంట్లో మనము సఫలగా అంటే సక్సెస్ఫుల్ కావాలని విషయం చెప్తున్నాం అక్కడ తర్వాత దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందొచ్చు ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క వచనంలో కాబట్టి అన్ని విషయంలో ప్రభుని సంతోష పెట్టాలంట ఇవన్నిటిని నువ్వు చేస్తున్నావు నీ ప్రభు సంతోషిస్తుందా లేదా అనేది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మనం ఈ రోజు మనం అది అర్థం చేసుకోవాలి ఆ వివేచన ఈ రోజు మనకు వాక్యం అంశం ఆత్మ సంబంధమైన వివేచన లేకుంటే వివేకం ఇది ఈ రోజు మనకు వాక్యం టైటిల్ ఈ రోజు కాబట్టి ఆత్మ సంబంధమైన వివేచన అనేది ఏంది అన్నప్పుడు ఆత్మ సంబంధ వివేచన కలిగి ఉన్నప్పుడు మనము దేవుని సంతోష పెడతామంట తర్వాత ఆత్మ సంబంధ వివేచన లేకపోతే ఏం జరుగుతుంది అన్నప్పుడు రెండవది మూడవది ఆ రీతిగా రెండు రెండు విధానాన్ని లేకపోతే మూడవదిగా ఏముంటారంటే నువ్వు ఏ రీతిగా మోసపోతూ అనేది మూడు అంశాల గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాము తర్వాత ఇక్కడ ఏముంది చెప్తామంటే అన్ని విషయముల్లో ప్రభుని సంతోష పట్టున ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలా కాబట్టి ఆయనకు తగినట్లు అన్నప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవటం కాబట్టి చూడండి మూర్తి ఏంటంట ఆయన మీరు మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలా సంపూర్ణమైన జ్ఞానమును అన్నప్పుడు ఆత్మసంబంధ వివేకం గలవారు ఉండాలా తర్వాత ఆయన చిత్రాన్ని నువ్వు గ్రహించాలా ప్రతి స్థానిలో నువ్వు ముందుండాలా ప్రతి సత్కారంలో నువ్వు ముందుండాలా సక్సెస్ఫుల్ గా ఉండాలా ఉద్యోగ స్థలం కానీ సేవా జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ప్రతి తర్వాత దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందొచ్చు అంటే బైబుల్ సంబంధించిన వాక్యం అంటే ప్రభుని తెలుసుకునే విషయంలో నువ్వు అభివృద్ధి పొందాలా కాబట్టి ఇదన్ని అభివృద్ధి అంటే ఇదంతా ఎట్లా ఉంటది నువ్వు సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఇవేచిస్తే ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోగలవు నువ్వు దేంట్లో తప్పిపోతున్నావు మనం దేంట్లో తప్పిపోతున్నామో దేంట్లో మనం సఫల్ అవుతున్నాం కొన్నింటిలో మనం తప్పిపోతున్నామో కొన్నింటిలో మనం విజయం పొందుతున్నాం కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే అన్ని విషయంలో అన్నాడు ప్రభుని అన్ని విషయంలో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం ఆనందంతో కూడిన సంపూర్ణ వర్క్ను కాబట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు నీకు ఎప్పుడు ఆనందం ఉండాలా నీకు ఎప్పుడు సంతోషం ఉన్న జాయిఫుల్ ఎప్పుడు కూడా సంతోషించాలా ఎందుకంటే ఇవన్నీ వాటిని చేస్తే నువ్వు ఖచ్చితంగా ఆనందిస్తావంట ప్రభు విష ప్రభుని ఎప్పుడైతే నువ్వు సంతోషపడతావో నీకు ఆనందం ఉంటుంది కాబట్టి వీటన్నిట్లో మనం సఫలం ఒక ఉద్యోగ స్థలంలో మనం సఫలం అవుతుంది కానీ పది విషయంలో మనం సక్సెస్ఫుల్ గా వస్తాం మన ర్యాంకు పెరుగుతూ ఉంటుంది కానీ ఆత్మీయ విషయంలో నువ్వు నువ్వు సక్సెస్ఫుల్ ఉన్నవా లేదా ఈ రోజు మనం పరీక్షించుకోవాలి మన దేవుడు మనతో మాట్లాడుతుంది ఈ రోజు నువ్వు సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉన్నవా నువ్వు వివేచిస్తున్నవా నువ్వు వివేచించకపోతే ఎట్లా మోసపోతావు నువ్వు ఈ లోకంలో ఈ లోకమే మోసగించింది మనుషుల్ని లోకం మోసగించింది ఎందుకంటే ఈ లోకం వాడి కంట్రోల్ ఉంది కాబట్టి నువ్వు ఎవరు కంట్రోల్ ఉన్నావు నువ్వు ఆయన కంట్రోల్ ఉంటే ఈయన ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి ఆయన వాక్యంలో నువ్వు సంపూర్ణంగా ఉంటే నువ్వు మోసపోవు ను ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటావు ఈ లోకం మీద ఓపెం వచ్చినా సరే నువ్వు భయపడు విషయం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పును కాబట్టి ఎప్పుడు ఆనందంతో కూడిన నీ ఓర్పు ఎప్పుడు ఆనందంతో కూడిందంటే నువ్వు ఓర్పు అన్నప్పుడు ఏంటంటే అన్నిటి నువ్వు భరించాలా అన్నిటిని నీ తాళాలా అన్నిటి నువ్వు ఓచుకోవాలా అప్పుడే నీకు ఆనందం ఉన్నట్టు ఇక్కడ వాక్యం చెప్తుంది ఆ రీతిగా తో కూడిన సంపూర్ణమైన ఓర్పు అన్నాడు అక్కడ తర్వాత దీర్ఘ శాంతం నీకు ఓర్పు ఉంటే సరిపోదు అది దీర్ఘంగా ఉండాలంట అంటే చాలా తగ్గించి జీవితం ఉండాలంట దీర్ఘశాంతము కలు కనపరిచినట్లు ఆయనను మహిమశక్తిని బట్టి ఇవన్నీ కనపరుచుకోవాలంట ఇవన్నీ మనలో ఉండాలంటే గుణగణాలన్నీ ఇవన్నీ మనలో ఉండాలంట అట్లా ఉంటే నీకు ఆత్మ సంబంధమైన వివేచిన ఉన్నట్టు ఈ వాక్యం చెప్తున్న రీతిగా కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలని మనం ప్రయాసపడదాం కాబట్టి ఆయన శక్తిని బట్టి మహిమా శక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో చూడండి సంపూర్ణమైన బలంతో బలపరచబడవాలనియు నువ్వు సంపూర్ణమైన బలమును పొందుకొని నువ్వు బలపరచబడాలా కాబట్టి బలము నువ్వు ఎందుకు పొందుకున్నావు నీ బలాన్ని నీ శక్తిని ఇతరులకు నువ్వు మన ప్రభు ఆయన ఆత్మశక్తిని మనకిచ్చిండు కాబట్టి ఆయన నుంచి మనం పొందుకున్న ఈ యొక్క ఇతరులకు పోవాలి కాబట్టి నువ్వు బలపరచబడాలా నువ్వు యుద్ధంలా యుద్ధంలో ఉన్నవాడు మొదట మనం అర్థం చేసుకున్న ఆత్మీయంగా ఒకడు బలవంతుడు అంతేనే ఆ బలవంతుడి ఇంట్లో చూచి వాడి సామాగ్రి దోచుకునిగలడు ఏసుకోవ్ చెప్తున్నారు ఉపమానంలో నువ్వు బలవం వాడు బలవంతుడు లోకంలో కానీ నువ్వు వాడికంటే బలవంతుడు నువ్వు వాడి శక్తిగలవాడు నీ ప్రభు ఇచ్చిన్నాడు నీ ప్రభు నీతో పాటు నాడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే నువ్వు గొప్పవాడు ఆయన దృష్టిలో కాబట్టి ఈ లోకంలో ఉన్న వాడి ఎందుకంటే ఎట్లా గొప్పవాడు నీ ప్రభు నీ హృదయంలో ఉన్నాడు నీతో పాటు ఉన్నాడు కాబట్టి నువ్వు గొప్పవాడు కాబట్టి వాడి సామాగ్రి వాడి దృష్టి నువ్వు నువ్వు మటుకు వారి కంటే నువ్వు బలవంతులుగా తయారు కావాలా అని వాక్యం చెప్తున్నాయి ఇట్లా సంపూర్ణమైన బలంతో బలపరచబడవల్లనియో తేజవాసులైన పరిశుద్ధుల సాహజంలో ఇది ముఖ్యమైనది ఇవన్నీ ఉంటే తేజవాసులైనప్పుడు వెలుగు సమ్మ ధరించుకున్న పరిశుద్ధులు పురాతన కాలమైన భక్తుల దేవుని బిడలు ఆయన కోసం త్యాగపూరితంగా సేవ చేసిన వాళ్ళు అపూస్తులు ప్రవక్త ఏముంది అక్కడ స్వాహంలో పాలువడడుగుతూ మనను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్పత్రులు చెల్లింపవల్లనియో దేవుని బతలాడుకుంటున్నాను కాబట్టి మన తండ్రి తండ్రి నుంచి వచ్చినాయి కదా మన ప్రభు మన యేసు ప్రభు ఆయనే ఈ లోకంలో ఆయన తల్లిలాగా తండ్రిలాగా మనకి ఈ లోకంలోకి వచ్చిండు కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో ఏం ఎవరు అనాథలు ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తున్న ప్రభు వా వాళ్ళకు నువ్వే తల్లిలాగా తండ్రిలాగా ఉండు ప్రవా నువ్వు ఓదార్చు ప్రావు ప్రార్థన చేస్తాం కాబట్టి ఆయన మనం శంకని ఎత్తుకునేవాడు బుద్ది వచ్చేంత వరకు మనం ఎత్తుకుని నడిపించేవాడు మన తండ్రి ఆయనే పరలోకముదన తండ్రి ఆయనే పరిశుద్ధుడు ఆయనే ఈ లోకంలోకి వచ్చి మన పాపంలో పొరకాయి తన రక్తాన్ని కాచి మనకు విమోచిన క్రయదాన్ని తన ప్రాణాన్ని పెట్టి మనకి విడుదల కల్పించింది పరలోకమైన సాధువులు నువ్వు ఉండాలని కాబట్టి ఆయన ప్రణాళిక అరీతిగా ఉంది ఆ వివేచన ఏంది అన్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఏపు గ్రంథంలో నుంచి మనం చూస్తున్న వాక్యము ఏపు గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యం చూస్తున్నాం ఏపు గ్రంథంలో నుంచి ముప్పై అధ్యాయము చూడండి ఎనిమిదవ వచనంలో ముప్పై రెండు ఎనిమిదో వచనంలో నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తులకు ఊపిరి వారికి వివేచన కలగజీయును చూడండి నరునిలో ఒక ఆత్మ ఒకటి ఉందంట నరునిలో ఒక ఆత్మ పెట్టిన దేవుడు సర్వశక్తులకు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగు చేయను కాబట్టి దేవుడు ఆ మరిన్ని నిర్మించినప్పుడు వాడిని నాసిక నరంధ్రంలో జీవవాయువుని ఊదినప్పుడు వాడి జీవాత్మయను అని చూస్తాం అక్కడ కాబట్టి ఆయన స్వరూపంగా మనల్ని తయారు చేసుకున్నాడు నిర్మించుకున్నాడు నిర్మాణం చేసిన సృజించలే మనల్ని నిర్మించిండు ఈ సృష్టిని సృజించిండు మనల్ని మటుకు తన చేతుల ద్వారా కాబట్టి మనకు వివేచన కలుగు దేవుని ఊపిరి అన్నప్పుడు ఆయన ప్రాణం కదా జీవం మనకు వివేచన కదా నీళ్ళు ఆయన జీవం పొందుకుంటే నువ్వు ఈరోజు వివేచించాలా ఏం వివేచించాలన్నప్పుడు ప్రతి దాన్ని వివేచించాలా ఎందుకన్నప్పుడు చూడండి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎందుకు వివేచించాలా అన్నప్పుడు ఇక్కడ ఉంది వాక్యం ప్రసంగ గ్రంథం రెండో అధ్యయం ఇరవై ఆరో విషయంలో దైవ దృష్టికి మంచివాడుగా ఉండడానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను చూడండి ఎవరైతే దైవ దృష్టికి దేవుని దృష్టికి వాళ్ళు అనుకూలంగా ఉంటారో మంచివాడుగా ఉంటారో దేవునికి సంతోష పెడతారు చెప్పిన వాక్యం ప్రకారంగా అన్నిట్లో సంతోషపడుతున్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటే జ్ఞానములు తెలివిని ఆనందం ఇస్తారంట తెలివి అంటే తెలివంటి జ్ఞానం అది కూడా జ్ఞానముని తర్వాత ఆనందని అనుగ్రిస్తారంట అన్ని ఇస్తారంట ప్రభు అయితే దైవ దృష్టికి ఇష్టలకు వాణి కిచ్చుటకై ప్రయాస పడి పోగుగు పనిని ఆయన పాపాత్మలకు నిర్ణయి నిర్ణయించును ఇది చాలా దుఃఖకరమైంది చూడండి మొదట ఏం చెప్తుందంటే నువ్వు దైవ దృష్టికి నువ్వు మంచిగా సక్రంగా క్రమంగా నడుచుకుంటే నీకు జ్ఞానాన్ని తెలివిని ఆనందాన్ని ఇస్తున్నాడు అయితే దైవ దృష్టి వారిని ఇచ్చుటకాయ అంటే వాళ్ళకి ఇవ్వాలని దేవుడు ప్రయాసపడి పోగు చేసిన ప్రతి పనిని ఆయన ఏం చేస్తారంటే పాపాత్ములకి ఇస్తారంట నిర్ణయించును ఎందుకు ఇస్తారు చెప్పండి ఎందుకు ఇస్తారు రీతిగా దేవుడు అంత ప్రయాసపడి చేయిస్తున్నారండి పాపాత్ములు ఎందుకు ఇప్పిస్తున్నారంటే చూడండి అందుకే ఎందుకు ఇస్తారంటే ఇక్కడ పసంగి గంధంలో ఉంటుంది మనకి ఆ నీతి మంత్రుగా ఉండి కానీ ఎక్కువగా నీతి మంత్రులుగా అక్కడ అంటే నీతి మంత్రులు ఉన్న ఉండాలి కానీ ఎక్కువగా నీతి ఎందుకు చెప్పిస్తున్నాను అక్కడ ఎక్కువ అదేంటి వేరు అట్లా అంటారు ఏంటండి చాలా మంది అంటారు కదా నీతి మంత్రులు ఉండమని చెప్తున్నారు అధికంగా నీతి ఉండొద్దని అంటారు అక్కడ అంటే ఏంటంటే అది స్వనీతి అన్నట్టు స్వనీతిగా ఉండొద్దని అంటాను అక్కడ అక్కడ ఉండాలా నువ్వు ఉండాలి కాబట్టి స్వనీతిగా ఉండడానికి వీలు అనే విషయం చెప్తాడు ఆ రీతి ఉన్నప్పుడు ఏం చేస్తుంటే అది మన నుంచి వెళ్ళిపోతుంది అది పాపాత్మలు వాళ్ళు పాపం చేసిన వాళ్ళు దేవుడు మాకు అందరూ పాపం చేసిన వాళ్ళు ఏవే భేదం లేదు అందరూ పాపం చేసిన వాళ్ళే ఆయన పాప పాపం చేసిన వాళ్ళు కాబట్టి ఆయన ఇచ్చే మహిమను అందలేకపోయిన లోకం కానీ ఆయన ఎవరైతే నిన్ను మనసు స్వీకరిస్తారో వాళ్ళు మరి ఖచ్చితంగా ఆయన కాబట్టి వాళ్ళకి ఇస్తున్నంత ఆ ప్రయాణి ఎందుకు ఇస్తున్నప్పుడు వాళ్ళు చేస్తలేరు మరి వాళ్ళు మార్పు చెంది వాళ్ళకి ఇస్తున్నారు దేవుడు కాబట్టి ప్రస్తుతంగా చెప్తున్నాడు ఇది వ్యర్థము వ్యర్థము కాను ఒకడు గాలికి ప్రయాస ఉండదంట ఈ లోకమంతా గాలికే ప్రయాస పడుతుంది కదా ప్రయాసం లేని దానికోసం ప్రయాసం పడుతున్నారు కానీ అసలైన ప్రయాస కానీ ఆ ప్రయాసం ఎట్టుందంట గాలిని పట్టుకుంటాడు ఎవరన్నా గాలి ఎక్కడ వస్తుందో తెలియదు ఎట్టి నుంచి వస్తో తెలియదు అది ఎట్లా ఉండదో తెలియదు కానీ దాన్ని కొత్తగా నేను ప్రయాసపడుతుంది ఈ లోకంంతా కానీ నువ్వు ప్రయాసపడాల్సింది నీ ప్రభు నీ ప్రభు జ్ఞానము నువ్వు ఎక్కడం కానీ ఈ లోకంలో ప్రయాసం లేదు అందుకు మనుషులు మోసపోతారు అందుకే అన్నాడు మీకు వివేచన కావాలని చూడండి ఎందుకన్నప్పుడు వివేచన ఏ రీతి దేనికి అవసరం అన్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం చూస్తాం కదా దానిల గంధంలో మనం చూస్తాం అక్కడ దానిలో నలుగురు చెద్రకు మేస్తే కబజ్ గోళ్ళు ఈ నలుగురు ఎందుకు ఉన్నప్పుడు దాని గంధం ఒకటే ఏడో విషయంలో మనం చూస్తాం అక్కడ ఈ నలుగురు బాలుల సంగతి అనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రించాను చూడండి వాళ్ళకి ఎట్లా ఇచ్చిందన్నప్పుడు చూడండి వాళ్ళు చెరకుని వాళ్ళు వాళ్ళంతా ఆ బబులని దేశానికి చెరకుని వాళ్ళంతా దేవుడే నడిపించిన వాళ్ళ ఆ రీతిగా అక్కడికి కానీ వాళ్ళకి ఏం చేసిందంట దేవుడు జ్ఞానం ఇచ్చిండు సకల శాస్త్ర ప్రవీణత అంటే అన్ని శాస్త్రాలు వాళ్ళకి తెలుసు అంత జ్ఞానము అంత వివేచన ఇచ్చిందంట తర్వాత మరియు దానిలో సకల విధుల దర్శనములను స్వప్న భావనలు గ్రహించి తెలివి గలవాడే ఏండదు కాబట్టి ఇది మనకి ఎంతో అవసరం అన్నట్టు ఎందుకంటే నువ్వు దర్శనాలు చూడాలా కాబట్టి ప్రతిదీ దేవుని వాళ్ళ కలిగిందలు చూడాలా సకల విధులు దర్శనాలు చూసి ఆ స్వప్నాలు ఆ దర్శనాలు అర్థం చేసుకుని కళ చెప్పే అర్థం అంత వివేకము తెలివి దేవుడు ధాన్యులకి ఇచ్చింది అక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చింది కాబట్టి ఎందుకు ధాన్యులకి ఇచ్చింది అన్నప్పుడు దానిలు ఆ దేశంలో బబుల గొప్ప దేశం అది ఆ దేశంలో దానిలు వంటి వాడు ఒక్కడు చూడండి దేవుని బిడలు ఎంత స్పెషల్ గా ఉన్నారు అక్కడ కాబట్టి ఆ రాజు అంతగా వాళ్ళు పరిపాలిస్తుంటే వాడు ఆ రాజుకు అర్థం కానిది ధాన్యం చెప్పింది అక్కడ కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఆ కాలంలో ధాన్యలు బబులోని బబులోని దేశంలో ఉన్నాడు ఈ రోజు బబులోనే ఉందా లేదు మన మధ్యలో ఇప్పుడు మన బబులోనే ఉన్నావు నువ్వు బబులో ఉన్నప్పుడు నువ్వు ఏరీతి ఉన్నావు ఈ బబులోని దేశంలోనే ఉన్నప్పుడు ఈ బబులోనంతా గలిబిలి ఉన్న దేశంలో నువ్వు గలిబిలి ఉన్న దేశంలో దేవుడు నేను ఎందుకు పెట్టినప్పుడు నీకు అన్నింటిని ఇచ్చిండ దేవుడు సంపూర్ణత ఇచ్చిన దేవుడు ఆయన సకల విద్యములకు శాస్త్రం అవన్నీ ఆత్మ సంబంధమని అన చూడండి ఎందుకంటే ఈ లోకం అంతా మోసపోతుంది లోకమంతా ఆ మోసంలో కొట్టుకొని పోతుంది కాబట్టి దేవుడు నీకెందుకు ఇచ్చినంత జ్ఞానం అది ఆత్మ సంబంధమైనది వివేచన ధాన్యులకు ఇచ్చింది అది దేవుడు కాబట్టి ధాన్యులకు ఆ రోజు ఇచ్చిన బబులని దేశంలో అది జరిగింది ఆ కాలంలో కానీ ఈ చివరిలో ఆత్మీయంగా బబులో ఎక్కడుంది మన మధ్యలో ఉంది మనం బబులంలో కల్దీల దేశంలో మనం దిగిన మనం కల్దీలు దేశంలో దేవుడిని దింపిన వాళ్ళు ఏకెళ్ళి ఆయన ఆత్మ తీసుకెళ్లి కల్దీల దేశంలో చర్యలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది ఆయన ఆత్మ ఈ రోజు దేవుని ఆత్మ నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది నువ్వు బబులంలో ఉన్నావు బబులంలో నిన్ను దించింది ఎందుకు నీ బబులంలో నీ సేవ ఇక్కడ ఈ లోకంలో నీ సేవ ఆ చరలో ఉన్న వాళ్ళందరికీ నీకు విడుదల కల్పించాలని దేవుడు తన ఆత్మ రూపంగా తన ఆత్మ ద్వారా నేను తీసుకొచ్చిండి ఈ లోకంలో పెట్టిండు నీకు ఇచ్చిండు జ్ఞానం ఇచ్చిండు ఎంతో వివేచన ఇచ్చిండు కానీ ఈ రోజు అది మనం వాడుకుంటున్నామా ఒకవేళ మనం అట్లా ఉంటున్నామా లేకుంటే మనం ప్రతి మనం చెక్కబడుతున్నామా మోసపోతున్నామా ఎందుకు దేవుడు అంత స్పెషల్ గా దేవుడు దానికే ఆ గిఫ్ట్స్ ఇచ్చిండు మనకెందుకు ఎవరు ధాన్యాలకు ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తారు కదా ఈ లోకంలో ఏం జరిగిపోతుంది ఈ లోక పరిస్థితులు ఎట్లా ఉంది అనేది ధాన్యులకు బయలుపరిచిన దేవుడు ఈ రోజు ధాన్యలు లేడు ఈ రోజు ఆ కాలంలో ఉన్న ఆ దృష్టాంతరం ఉన్న ఆ బబ్బులోని లేదు కానీ ఇప్పుడు ఆత్మీయమైన బబ్బులోని అన్నప్పుడు ఇది మన మధ్యలో ఉంది గలిబిలి ఈ గలిబిలి కాలంలో గలిబిలిలో దేవుడు నిండు నన్ను పెట్టిండు మనందరినీ పెట్టిండు కానీ మనం ఏం చేయాలి ఇప్పుడు మన సేవ ఏ రీతిగా ఉండాలా ఈ కాలంలో ఉన్నప్పుడు ఏ రీతి కొన్ని మొదట ఏం చేయాలా నువ్వు మోసపోవడానికి వీలలేదు మొదటిది నువ్వు ఆత్మ సంబంధ వివేకం కలిగి నువ్వు లేకపోతే ప్రతి దీని నువ్వు వివేచించకపోతే ప్రతి ఆత్మను నువ్వు వివేచించకపోతే నువ్వు మోసపోయే అవకాశం ఉంది ఫస్ట్ ఎందుకంటే ఇదంతా గలిబిలి ఈ గలిబిల్లో నువ్వు కూడా గలిబిలైపోతావు కాబట్టి నువ్వు గలిబిలిగా కావాలకుండా ఉండాలా అంటే నువ్వేం చేయాలంటే ఆ కొలసలు పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిదో వచ్చిన నుంచి పదమూడవచ్చిన వరకు ఏం జరుగు ఏముంది అవన్నీ మనలో ఉండాలా ఆ రీతిలో మనం ఉంటేనే మనం గలిబిలో మనం పడం గలిబిలిలో ఉన్న వాళ్ళని దేవుని సత్యంలోకి మనం నడిపిస్తాం అలాంటి జ్ఞానం ఇవేచిన ప్రభు మనకి ఇస్తారు ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి తెలుగు గల వాడే ఉండను చూడండి అది ఎట్లా వస్తుంది ఎందుకు ఆ విషయం చెప్పిన మనం అర్థం చేసుకోవాలా కానీ ఇక్కడ ఉంది కదా ఇక్కడ అక్కడ చూస్తూ మనం కాలేజ్ రాసిన పత్రిక మొదటి యోహను జాన్ చాప్టర్ మొదటి యోహను సరే నేను అది తను తర్వాత చెప్తాను వాక్యము అండ్ ఇక్కడ ఈ నలుగురు బాలురి సంగతి ఏమనగా వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయం వివేచనం అనుగ్రహించను కాబట్టి ఈ నలుగురికి ఏం చేస్తున్నారు దేవుడు ధాన్యాలు చంద్రకు మెస్సక అవే ఈ నలుగురు దేవుని బిడ్డలకి సకల శాస్త్రము అన్ని శాస్త్రాల్లో ప్రవీణత అంటే వాటిలో బాగా తరబితి పొందిన వాళ్ళు వాటి అన్నిటి జల్లిదట్టిన వాళ్ళు వాటి అన్నింటినీ బాగా వివేచించిన వాళ్ళంత అంత వివేచన దేవుడు ఇచ్చినంత ధాన్యాలకి వాళ్ళందరికీ కాబట్టి ఆ రోజు దేవుడు ధాన్యాలకు వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఈ రోజు మనకి ఇస్తారా లేదా నీకు అవసరం ఈ రోజు మనకి ఇవన్నీ అవసరం మనకి సంపూర్ణమైన జ్ఞానము ఆత్మ సంబంధ వివేకము మనకు అవసరం ఆత్మ సంబంధ వివేకం రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి శరీరమైన వివేకం కూడా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఆత్మ సంబంధ వివేకం చెప్పండు రెండోది శరీరమంది కాబట్టి శరీరమైన వివేచనలో ఉంటే నువ్వు మోసపోతావు నువ్వు ఎక్కడున్నా కూడా తెలియదు నువ్వు దూరదృష్టి వారి గుడ్డి అయిపోతావు కానీ నువ్వు చేయాల్సింది నువ్వు ఆత్మలు ఉన్నప్పుడే అన్నిటి వివేచించగలవు ఎదుటి వాడి హృదయంలో ఏముంది వాడు ఎంత బాధతో వేదంతో ఉన్నదో నువ్వు గ్రహించగలవు దేవుడు ఆ వివేచన ఇస్తాడు ధాన్యులకు రాజు హృదయంలో ఏముందో ధాన్యులకు దేవుడు చూపించిండు కాబట్టి నీకు నాకు ఎందుకు చూపించదు దేవుడు అన్నప్పుడు ఈ లోకంలో ఏం జరగబోతుందో చూపిస్తాడు ఈ యువకులు మనుషులు ఎలాంటి బాధల్లో ఎలాంటి కష్టాలు ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి రోగాలు ఉన్నారో దేవుడు నువ్వు చూపిస్తాడు చూపించినప్పుడు నువ్వేం చేస్తావు వాటిని గ్రహిస్తావు వాటి ప్రకారంగా నువ్వు అమలు పరిచినప్పుడు వాళ్ళంతా కానీ అవి ఎట్లా వస్తాయి అది ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి అవి ఎట్లా వస్తాయి మనం చూడాలి పౌలు అంటున్నాడు వరండి లక్షణ పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం పదవచనంలో మనకైతే దేవుడు మనకైతే అన్నప్పుడు మన గురించి చెప్తున్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి ఆ న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఆ కాలంలో వాళ్ళకి ఇచ్చిన ఆ రీతిగా ఇప్పుడు మనకి ఎట్లు అన్నప్పుడు మనకైతే దేవుడు వాటిని అన్నప్పుడు ఏటిని ధ్యానము వివేకము వాటన్నిటినీ తన ఆత్మ బయలుపరిచి ఉన్నాడు అలలుయా దేనికి వందనాలు చూడండి మనకి ఎట్లు ఇస్తున్నా ఆత్మ వలనే ప్రతిదీ కాబట్టి నువ్వు ఆత్మ జీవిస్తున్నావా మనం ఆత్మ మనం ఉన్నామా ఆత్మ సంబంధాలుగా మనం ఉన్నామా ఆత్మస్వరూపులుగా మనం ఉన్నామా ఆత్మ సంబంధమైన జ్ఞానం మనం పొందుకున్నామా ఆత్మ సంబంధమైన వివేచన మనం వివేచిస్తున్నామా అతిథి ఆత్మ సంబంధమైన చూస్తున్నామా కొంత ఆత్మ సంబంధంగా పరిశీలించి కొంత శారీరకమైన సంబంధంగా చూస్తున్నామా అనేది మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే మనం పరిశీలించకపోతే ఏం జరుగుతుందో నేను చివరికి వాక్యం చేస్తే ముగిస్తా ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు ఆత్మ అన్నిటిని అన్నప్పుడు ఇంక మనం చూసినాం కదా నువ్వు అన్ని విషయాల్లో నువ్వైతే చేస్తున్నావు వాటి అన్నిటిని అన్నప్పుడు ఈ లోకంలో ఏం జరగబోతుంది ఈ లోకంలో ఏం జరగబోతుంది ప్రతి దాంట్లో అంటే అన్నిటిని అన్నప్పుడు అన్ని ఉన్నాయి అన్నిటిని తర్వాత దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు చూడండి నువ్వు చూడండి ఇక్కడే అసలు ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఈ వచ్చినము రెండో అధ్యాయం పదో వచ్చినంలో మనకైతే దేవుడు తన ఆత్మ వల్ల వాటి అన్నిటిని అక్కడ ఆగిపోయినప్పుడు ఆత్మ వల్ల అనుగ్రహించబడుతున్నాయి కాబట్టి అది ఎట్లా అన్నప్పుడు ఆ ఆత్మ అన్నిటినీ నీలో దేవుని ఆత్మ ఉంటే అన్నిటిని అన్నప్పుడు ఏంటి కొన్ని అన్నిటిని ఉన్నప్పుడు ఈ లోక పరిశీలన తర్వాత దేవుని మర్మములను కూడా పరిశో మరి దేవుని మర్మములు ఎందుకు పరిశోధించాలా ఇప్పుడు ఆయన ఆత్మ నీలో ఉంది అన్నప్పుడు మరి దేవుని మర్మములు కూడా ఆత్మ పరిశీలిస్తూ ఎట్లా అర్థం చేసుకుంటాం మనం దేవుని మర్మలు పరిశీలించడం ఏంటి దేవుడే ఆత్మ నీలో ఉన్నప్పుడు ఉంది స్పెషల్ గా దేవుని అన్నిటిని పరిశీలించమంటున్నాడు తర్వాత దేవుని మర్మములు కూడా పరిశీలించమంటున్నాడు మరి ఎట్లా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎట్లా అర్థం చేసుకున్నప్పుడు నిజంగా దేవుని ఆత్మ నీలో ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి ఇక్కడ ఇది విషయం అన్నట్టు ఇక్కడ చెప్తుంది అక్కడ ఏం చెప్తుంది అక్కడ మనకైతే దేవుడు తన ఆత్మలో బయలుపరిచినాడు తర్వాత ఆ ఆత్మ అన్నిటినీ వివేచిస్తాడు తర్వాత దేవుని మర్మములు కూడా అంటే దేవుని మర్మములకు అది దేవుని సంబంధమైందా కాదా అని కూడా పరిశీలిస్తుంది ఆత్మ కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో బ్రహ్మపుచ్చ ఆత్మ ఉంది మోసపుచ్చు ఆత్మలు ఉంది కదా ఎవరైతే సత్యాన్ని నమ్మడో వాళ్ళ మీద మోసపుచ్చు ఆత్మ ఉంటుంది ఎవరైతే సత్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళ దేవుని ఆత్మ ఉంటుంది దైవాత్మ ఉంటుంది దైవశక్తి ఉంటుంది వాళ్ళు కాబట్టి వాడు అన్నిటిని వివేచిస్తారంట అట్టి దాంట్లో వివేచిస్తారంట కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా మనం ఎందుకు వివేచించాలా మనం ఎందుకు వివేచించాలన్నప్పుడు నువ్వు వివేచించకపోతే మోసపోతావు ఎందుకంటే అలాంటి టైంలో మనం ఉంటున్నావు నిజంగా మన మనలో దేవుని ఆత్మ ఉందా అనే సంగతే మనం తెలుసుకపోతే మోసపోయే అవకాశం ఉండదా లేదా నాలో ఏ ఆత్మ ఉంది ఇప్పుడు అన్నప్పుడు బ్రహ్మపచ్చ ఆత్మ కదా నేను భ్రమ పెడతా ఉంటుంది ఆత్మ అది కూడా ఉంటుంది ఈ లోకంలో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్న పౌలు ఎంత జాగ్రత్తగా రాసింది చూడండి అన్నిటిని మనకు దేవుడికి ఇచ్చిన ఆదిగా ఆ ఆత్మ అన్నిటిని పరిశీలిస్తున్నాడు తర్వాత దేవుని సంగతులు కూడా పరిశీలిస్తున్నాడు అంటే అది దేవుని సంగతులు కావా అవునా ఈ ఈ వాక్యము దేవు నుంచి వచ్చిందా కాదా ఈ ఈ వాక్యము బయలుపరచబడే వాక్యము అది దేవు నుంచి కలిగిందా లేదా లేకుంటే మోసముల నుంచి వచ్చిందా అనేది నువ్వు పరిశీలించాలా అందుకు దేవుడు నీకు ఇది అవసరం ఈ చివరి కాలంలో నీకు వివేచం లేకపోతే నువ్వు గుడ్డుగా పోతూ ఉంటావు నేను బాగానే ఉన్నానులే నేను అంత బాగానే ఉన్నాను పర్ఫెక్ట్గా ఉన్నాను కానీ అక్కడ చెప్తున్న కొలిచిన పత్రికలో నువ్వు అన్ని విషయంలో దేవుడిని సంతోష నువ్వు అన్నిటి విషయంలో నువ్వు బలవంతుడుగా తయారు కావాలా కాబట్టి అన్ని విషయంలో ఎందుకు చెప్తున్నాను మనం కొన్ని విషయంలో తగ్గిపోతున్నా నాకు ఆ రీతిలో దేవుడు కాబట్టి మనం అన్నిట్లో మనం పర్ఫెక్ట్ గా తయారు కావడం ప్రయాసపడాలా ఎందుకంటే సంపూర్ణ లోటుకు అన్నాడు పౌలు అలాంటి గొప్ప సేవకులు చెప్తున్నావు ఇంకా మనం సంపూర్ణంగా తయారు కావాలని కాబట్టి మనం ఎంత కాబట్టి మనం కూడా సంపూర్ణ మనం సాగిపోవాలా కొంతకాలం మనం ఆయన వచ్చినప్పుడే సర్వసంపూర్ణత కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నప్పుడు మొదటి యోహన్ రాసిన పత్రికలో వాక్యం చూపిస్తా చూడండి మొదటి యోహన్ జాన్ పత్రికలో చూస్తున్నాం మనం ఫస్ట్ జాన్ ఫోర్త్ చాప్టర్ వన్స్ లో ప్రియులారా అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు ప్రతి ఆత్మను నమ్మక ఇప్పుడు నీకు వివేచన ఎందుకు అవసరము అనేకమైన అబద్ధ ప్రవక్త ఇప్పుడైనా రెండు సంవత్సరాల క్రితమే బయలుదేరింది యోహన్ పప్పుడు పత్రిక రెండు వేల సంవత్సరాల క్రితమే రాసింది పత్రిక రెండు వేల సంవత్సరాల క్రితం చెప్తుండ్రు ప్రియులారన్నప్పుడు దేవుని బిడ్డలారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోక లోక వాక్యం ప్రకారంగా ఆయన ఏం చెప్తున్నా అక్కడ ఆ ఆత్మ దేవుని మర్మంలో కూడా పరిశీలిస్తున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నా ఇక్కడ ఏం చెప్తున్నంటే ప్రతి ఆత్మను నమ్మొద్దంట అంటే అది దేవుని సంబంధం కాదనేది నువ్వు పరిశీలించాలా కాబట్టి దేవు అది నువ్వు పరిశీలించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో దేవుని ఆత్మ ఉండాలా దేవుని అభిషేకం నీలో ఉండాలా కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు ఆయా ఆత్మ నమ్మకి ఎన్ని ఆత్మలు ఉన్నాయో బయలుదేరియో అబద్ధ ఆత్మలు మోసపచ్చు ఆత్మలు ఎన్నో బయలుదేరి బ్రహ్మపుచ్చు ఆత్మ రకరకాలైన ఆత్మ కదా నువ్వు ఏ గుంపులో ఉన్నావో నువ్వు తెలుసుకోవాలా కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పత్తి ఆత్మను నమ్మొద్దు కాబట్టి ఎదుటి వాడు దేవుని సేవకులే కదా కాబట్టి సేవకులే కాబట్టి గుడ్డిగా మోసపోయడానికి వీలేరు కదా బ్రదర్ వాళ్ళతో సావసం చేయకపోతే మళ్ళీ ఏమైనా అనుకుంటారు బ్రదర్ అన్నప్పుడు అంటే నువ్వు దేవుని ఆత్మను నువ్వు వేచిస్తున్నావా లేకుంటే ఏమి వేచిస్తున్నావు అది నిజంగా దేవుని సంబంధం అయితే నువ్వు అరీతి ఉండొచ్చు అది దేవుని సంబంధాలు వ్యతిరేకం ఉంటే నువ్వు అక్కడి నుంచి ఏం చేయాలి జారుకోవాలా నువ్వు వాటి ఆత్మ నుంచి అవి పట్టినంటే నువ్వు దాని నుంచి రావడం చాలా కష్టం ఈరోజు గొప్ప జనం ఆత్మ పట్టింది మోసపోతే ఆత్మ పట్టింది కాబట్టి వాళ్ళు దాని నుంచి రాలేకపోతున్నారు కాబట్టి నువ్వు అరిది ఉండడానికి వీల్లేదు కాబట్టి ప్రతి ఆత్మని నమ్మక ఆయా ఆత్మను దేవునికి సంబంధమైన కావు పరీక్షించమనడు కాబట్టి మనం పరీక్షించాలా కాబట్టి మనం పరీక్షించకపోతే ఖచ్చితంగా మోసపోతాం కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే చూడండి ఎందుకు పరీక్షించాలన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా అంత కొంత కొన్ని రోజుల క్రితం మనం చూసిన మొదటి రాజుల గ్రహణంలో ఒక యవన యవన ప్రవక్త దక్షిణ దిక్కు నుంచి పోతాడు గైతయిలు అనే ప్రాంతానికి వెళ్ళి దేవుడు చెప్తుడు నువ్వు అక్కడ వయస్సు వార్త ప్రకటించు ఆ రాజుని హెచ్చరించు అని చెప్పి ప్రకటించినప్పుడు ఆ రా యవన యవన ప్రవక్త ఏం చేస్తారంటే ఆయన వెళ్ళిపోతాడు ఆ దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు జప్తుడు నువ్వు ఏ ప్రాంతానికి అయితే నువ్వు వెళ్ళిపోతావో అదే ప్రాంతం నుంచి నువ్వు రావద్దు ఏదో ఒక మార్గం నుంచి దేవుడు ఆజ్ఞ ఆయన సెలవు పొందుకున్నాడు ఆయన ఆజ్ఞ పొందుకున్నాడు ఆయన సెలవు పొందుకొని ఏం చేసినా దైవజనుడు బయలుదేరిండు ఇప్పుడు మీరు అర్థం చేసుకొని ఆ దైవ నువ్వైతే ఎట్లా ఉంటావు నువ్వెలకి ఏ రీతికు ఉంటావు ఏ రీతికు నువ్వు పరిశీలిస్తావు నువ్వు వివేచిస్తావా నువ్వు ఎట్లా వివేచిస్తావు ఈ వాక్యాన్ని ఈ వాక్యం నీకు అర్థం కావాలంటే ఈ చివరి కంక్లూడింగ్ వాక్యం అర్థమైనా చూసుకుంటే నీకు అర్థమవుతుంది నీకు ఎంత వివేచన ఉంది నువ్వు ఎట్లా మోసపోతున్నావా లేకుంటే నీ ఆత్మీయజీవితం ఇంకా మెరుగ్గానే ఉందా నువ్వు ఆత్మను వివేచిస్తున్నావా లేకుంటే నువ్వు ఆ రీతికి పొందుతున్నావా అనేది ఈ వాక్యమే పరిశీలిస్తూ ఉంటుంది మనల్ని కాబట్టి ఆ యవన ప్రవక్త బయలుదేరిండు దేవుని ఆజ్ఞను పొందుకున్నాడు దేవుని ఆది మీరు పొందుకొని బయలుదేరినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ఆయన దేవుడు అంతా మాట్లాడాడు ఏ మార్గంలో అయితే నువ్వు వెళ్తావో అదే మార్గంలో నువ్వు పోవద్దు దేవుడు ఆ మార్గంలో పోకుండా ఏం చేస్తాడు అక్కడ ఆయన ఏం చేస్తాడు ఏదో మార్గంలో పొమ్మన్నప్పుడు ఆ ప్రవక్త ఏం చేస్తాడు అదే మార్గంలో పోయినప్పుడు ఒక దగ్గర అలసట పడతాడు ఒక చెట్టు దగ్గర అలసట పడి ఉన్నప్పుడు ఏం జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి మొదట రాజు ఏం చేసిండు నువ్వు నా ఇంటికి రా తర్వాత నేను నీకు అన్న పెట్టి నీకు బహుమానాలు ఇస్తానప్పుడు నీ బహుమానం నాకు అవసరం లేదన్నాడు అక్కడ చూడండి నీ అన్నపానం నాకు అవసరం లేదా నా దేవుడు నాకు ఎట్లా సెలవు ఇచ్చిందో నేను అదే ప్రకారంగా పోవాలా అది ఆగ్న కాబట్టి నువ్వు ఆ ఆగ్ఞను పక్కన పెట్టి దాన్ని నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తే నీకు వివేచం లేనట్టు నువ్వు మోసపోయినట్టే ఈ ప్రవక్త ఎట్లా మోసపోయిండో మనం చూసినాం కాబట్టి ఈ ప్రవక్త ఎట్లా మోసపోయింది కానీ ఈ ప్రవక్త అద్భుతం అక్కడ జరిగింది చూడండి అద్భుతం జరిగింది అక్కడ ఆ రాజు ఆయన కొడుతుంటే ఆయన చెయ్యి లేపినప్పుడు ఆ చెయ్యి చచ్చు పడిపోతుంది అక్కడ ఆ చెయ్యికి స్వచ్ఛత రాదు కానీ ఆయన ఏడుకుంటాడు దయవ రాధం చేస్తే ఆ దైవ జన్కి సేవి మంచిగా అయిపోతాయి తర్వాత అప్పుడు ఏం చేయాలా నీలో నీ ద్వారా అద్భుతం జరిగినప్పుడు నేను అర్థం చేసుకోవాలా అద్భుతం జరిగినప్పుడు ఆ దైవజన్డు ఏం చేస్తాడు అయ్యా మా ఇంటికి రమ్మన్నప్పుడు నువ్వేం చేస్తావు వెళ్తావా నీకు మొదట దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చింది నువ్వు సెలవు పొందుకుని నేను ఏం చెప్తానో అది ప్రకటించి నువ్వు ఎత్తుసాయ్ కానీ అక్కడ ఏం జరుగుతుంది అక్కడ చూడండి నీకు శోధన నీ వివేచన ఎట్లా నువ్వు మెరుగుపరుచుకుంది అడుగు అడుగు అలాంటి ఎదురైతే నువ్వు ఎట్లా వివేచిస్తావు నువ్వు ఎట్లా అర్థం చేసుకొని నువ్వు ముందుకెళ్ళిపోతావు వాటిని చిక్కబడతావా లేకుంటే వాటిని పట్టబడతావా అనేదే వివేచన ఆత్మ సంబంధమైన వివేచన అంటే ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నా దేవుడు నాకు చూపించిన కాడికి నేను మీకు నేను నాకు దేవుడు బయలుపరిచింది మీకు నేను మీతో పాటు పంచుకుంటున్నాను కాబట్టి మీకు ఇక్కడి నుంచి మీకు ఇంకా ఇంకా వేరేగా బయలుపరచచ్చు ఎందుకంటే ఇది జీవం ఇది తోడుకునే కొన్ని ఆ జీవజనం ఊరితనే ఉంటుంది ఇంకా కానీ ఆ దైవ ఏం చేసినంటే అక్కడ స్వచ్ఛత జరిగింది అద్భుతం జరిగింది అప్పుడు అనుకోవాల దేవుడు స్వస్థపరిచన్నప్పుడు ఆ దైవ జీవుడు ఆ రాజు ఏం చేస్తున్నాడు ఆయనను మబ్బ అయన మబ పెట్టు చూడండి మోసమో ఎట్ల వసలు చూడండి ఆయన మప పెడతాడు కాబట్టి ఆయన వివేచించింది అక్కడ ఆ అక్కడ వివేచించి నేను నీ నీ బహుమ అవసరం కానీ అక్కడ దక్కించుకోండి అక్కడ వివేచించింది తర్వాత ఏం జరిగింది ఇంకోదిక్కడ కూడా అట్లనే వచ్చినప్పుడు అక్కడ వివేచించిడు మూడోసారి మటు ఖచ్చితంగా పట్టుబడినాయి ఒక ముసలి ప్రవక్త వచ్చి వేతరించి ఇచ్చిన ప్రవక్త నువ్వేనన్న ప్రభు నేనే రాత్రి కాలలో దేవుడు నాకు చెప్పింది నువ్వు పలాని దైవ జండు పలాని ఉంటాడు నువ్వు అక్కడ పోయా ఆహారం పెట్టు అని నాకు చెప్పినప్పుడు ఆ దైవజుడు ఏం చేస్తాడు వివేశించాలా లేదా ఆయన అంటాడు నేను కూడా నీలాంటి ప్రవక్తని అంటాడు నేను కూడా సేవకునే పోయి నేను కూడా దేవుని స్వార్థ చెప్తున్నా మాకు సంఘం ఉంది ఎంతమంది వస్తారు నేను కూడా సేవకునే బ్రదంటారు అని అట్టనా బ్రదర్ ఆయన సరే సరే బ్రదర్ వెళ్దాం బ్రదర్ అని చెప్పి వెళ్తూ కానీ నీకు దేవుడు ఏం చెప్పింది ఫస్ట్ ఇది వివేచన ఇది మనం మర్చిపోతాం ఒక దశలో ఒక దశలో మనం మర్చిపోయి మనం ఏం చేస్తామంటే పట్టబడతా ఉంటాం కాబట్టి మొదట వచ్చిన ఆజ్ఞ నువ్వు అది జ్ఞాపకం చేసుకో అది ఎట్లా మర్చిపోతావు ఎందుకు ఆరు నేను చూస్తాను కాబట్టి ఆయన చెప్తున్నాడు నేను కూడా ఇలాంటి ప్రవక్తనే అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అప్పుడు ఆ దైవ జండ్ దగ్గర పోయి అన్న పనులు పూర్చుకుంటున్నారు అప్పుడు ఏమిటి తర్వాత ఆయన రావటం ఆ సింహంకు దేవుడు ఆజ్నే ఇవ్వటం అది చీల్చివేయటం తర్వాత ఆ ముసలి ప్రవక్తకు దేవుని వాకు ప్రత్యక్షం రావటం ఇది ఆశ్చర్యం కదా ఇందాక వాక్యం దైవ దృష్టికి మంచివాడ దేవుడు ప్రయాసపడి పనిని పాపాత్మకు దేవుడు ఇస్తున్నారంట ఇది ఆశ్చర్యంగా లేదా నాకు అర్థం కాలేదు ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది వాక్యం ఇప్పుడు ఆ దైవజనుడు అది అబద్ధ ప్రవక్త దేవుడు ఆ ప్రవక్త చెప్పిన దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రవక్త గారు మాట్లాడుతున్న అక్కడ నాకు చాలా బాధ అనిపించింది చూడండి అక్కడ వాక్యం ఉంది ప్రసంగ గ్రంథంలో పాపాత్ములకు ఆ పదే దేవుడు ఇస్తున్నప్పుడు ఆ క్షణం ఆ ముసలి ప్రవక్తను దేవుడు వాడుకునేది అక్కడ చాలా ఉంటుంది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడండి మనం అట్లా ఉంటున్నామా మనం నువ్వు వివేచించు నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు నువ్వు వేచించాలా వివేచించాలా నువ్వు మోసపోవడానికి ఎందుకంటే ఇది టైం ఇది వాడు ఎంత మోసగిస్తుందంటే ఎంత భయంకర నువ్వు ఎట్లా మోస అనేది అందుకే నీకు సంపూర్ణంగా ఆయన జ్ఞానము ఆత్మ సంబంధం వివేకం కాబట్టి మోసపోయింది మోసపోయిండు సింహం వచ్చి చీల్ దేవుని వాక్యం అవిదేత చూపించిండు కానీ నేను కూడా ప్రవక్తనే వారి నేను కూడా నీలాంటి ప్రవక్తని నేను కూడా యహోవ ప్రవక్తను కానీ మోసపోయినా అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలా ప్రభా నాకేం ముందు ఆదిత్యంగా ఆర్థిక చెప్పినావు ప్రభా మళ్ళా ఎట్టే మాట్లాడుతూ ప్రావా అన్నప్పుడు అట్లా మాట్లాడాలయన నీకు మొదట ఏ రీతిగా నీకు దేవుడు చెప్పించువు అదే ఫైనల్ నువ్వు అది పని చేస్తే ముగించి రావాలని ఆయన వచ్చి నువ్వు చెప్పాలి ఆయన ప్రవ నువ్వు చెప్పిన ప్రవ నువ్వు ఆజ్ఞయించిన కానీ నువ్వు నువ్వు తిరిగి నువ్వు నువ్వు వెళ్ళినప్పుడు కాలం నీకు ఆయన నడిపించినప్పుడు నువ్వు తిరిగి ఇంటికి ఆయన కృతజ్ఞత చెప్పాలా ప్రభావ నువ్వు నాకు బయలుపొచ్చింది నువ్వు ప్రకటించిన ప్రవ నువ్వు చెప్పిన పని నువ్వు చేసిన ఆయన సంతోషిస్తారు అప్పుడు నీకు మన దేవుడు మరి కానీ ఆయన చేయలే వివేచన పోగొట్టుకున్నాడు దేవుని ఆత్మ సమయ అంటే దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడు అక్కడ ఎప్పుడైతే అవిదేత చూపిస్తారో దేవుని ఆత్మ వెళ్ళిపోతాడు ఈ వాక్యం ప్రకారంగా ఈ వాక్యం జానిస్తే నాకు చాలా భయం వేస్తుంది చూడండి ఎందుకంటే ఎంత భయంకరంగా ఎంత ఏరితిగా ఆయన హెచ్చరిస్తున్నాను వివేకము ఆత్మ సంబంధ వివేకం ఎంత అవసరం పోగొట్టుకుంటే ఎట్లా మోసపోతారు మనుషులు యువ సమాప్తిలో అనేది ప్రభు మనతో మాట్లాడుతుంది ఈ రోజు అందుకే నీకు వివేచన అవసరం అడగాల ప్రభావ నాకు వివేచన వరం నాకు ఈ ప్రభావ ప్రతి ఆత్మ వివేచించాల ప్రభావ ఆ వరం నాకు ఈ ప్రాభా మనం అడగాల ఆ వరం లేకుంటే నీకు తవసిన అర్థం ఆయన కొరకు జీవించలేవు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి ఒక్క వాక్య నేను చూసి నేను ముగిస్తాను చివరిగా ఎందుకంటే మనం దేవుని అభిషేకం మనలో ఉంది పరిశుద్ధం మనలో ఉంది అని మోసపోవటానికి వీల్లేదు నువ్వు పరిశీలించుకోవచ్చు నిజంగా ఆయన అభిషేకం నీలో ఉందా పరిశీలించుకోవచ్చు ఫస్ట్ జాన్ మొదటి వ్యవహారం రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనంలో ఇక్కడ చూడండి అయితే మీరు పరిశుద్ధిని అభిషేకం పొందిన వారు కనుక సమస్తం ఎరుగుదురు నువ్వు ఎరగాల నువ్వు ప్రతిదీ తెలుసుకోవాలా నీలో దేవుని ఆత్మ ఉంది నువ్వు ప్రతి దానిని వివేచించాలా ప్రతిదీ నువ్వు తెలుసుకోవాలా మనం అందరం తెలుసుకోవాలా ఎందుకంటే ఇది తెలుసుకున్న టైం ఇది సిద్ధపడ టైం నువ్వు నిర్లక్ష్యం ఉండడానికి వీయలేదు ఇంతకాలం నిర్లక్ష్యంగా జీవించినావు మనం కానీ ఇక్కడ నుంచి నిర్లక్ష్యం చేయడానికి వీయలేదు నిర్లక్ష్యంగా జీవిస్తే నువ్వు మోసపోతావు వాటి మీరు పట్టుకుంటాను నేను వాక్యం చెప్తున్నా ఆ రీతిగా అయితే మీరు పరిశుద్ధిని అభిషేకం పొందినవారు అంటే మన అంతా దేవునాత్మ పొందిన వాళ్ళు అభిషేకం పొందిన వాళ్ళు కనుక సమస్తం ఎరుగుదురు అంటే నువ్వు ప్రతి ఒక్కటి దేవుని చూపిస్తాడు ఎవ్రీథింగ్ ప్రతిది ఈ సృష్టిలో ఓళ్ళో ఏం చెప్తా మొత్తం చూపిస్తాడు తర్వాత ఏంటి నెక్స్ట్ చూడండి ఏం చెప్తున్నావు మీరు సత్యం ఎరగని వారైన మీకు రాయలేదు అంటే మీకు సత్యం తెలియదని మీకు చెప్పలేను మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధం అది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచ్చున్నాను ఎందుకు చెప్తుంది రిపీట్ గా ఎందుకు చెప్తున్నాడు మాకు తెలుసు బ్రదర్ మాకు మేము ఎప్పుడో విన్నాం బ్రదర్ వాక్యం అని చెప్పడానికి వీల్లేదు చూడండి ఏడు సంవత్సరాల దేవుడు మాట్లాడాడు ఈ విపత్ విపత్తు కానీ ఎవరు గ్రహించలేదు కానీ ఆ గ్రహించే టయానికి ఆ వచ్చే టయానికి అందరూ విశ్వాసం పోయింది ఆ శ్రమలో కూడా కొట్టుకుని పోయినారు కానీ ఆయన చెప్తున్నాడు మొదటి నుంచి మీరు ఏం విన్నారో అదే మీలో ఉండాలని చెప్తున్నాడు అక్కడ మీరు సత్యం ఎరగని వారే ఉందంటే నీకు సత్యం తెలుసు కానీ నువ్వు సర్వసత్యంలోకి పోవాలా ఇక్కడి నుంచి నువ్వు సత్యం తెలుసు నువ్వు సర్వ సత్యంలోకి పోవాలా రాయట్లేరు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నను అంటే మీకు తెలుసు కానీ ఏ అబద్ధంలో సత్య సంబంధం కాదు సత్యమే మీకు తెలుసు అన్ని తెలుసు మీకు కానీ ఎందుకు రాస్తున్నా అంటే ఇప్పుడు ఎందుకు రాస్తున్నాను అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఏసు క్రీస్తు కాడని చెప్పివాడు తప్ప ఎవడు అపర్ధికుడు అంటే ఈ టైం వచ్చేసింది ఏసులోపు దేవుడు కాదు ఆయన వేరు వేరు అని చెప్పి భయంకరంగా ఆయన విడదీస్తూ ఉంటారు తండ్రిని కుమార్ని విడదీస్తూ ఉంటారు అలాంటి టైంలో వచ్చినా అంటే అబద్ధ ప్రభక్తులు ఆల్రెడీ బయలుదేరేసిండ్రు ఇప్పుడు బహాటంగా బయలుదేరేస్తారు ఈ బబులోని కాలంలో అంతా గలిబిలు చేసేస్తారు కానీ ఆ గలీబిలు ఉన్నప్పుడు నువ్వేం నువ్వు ఎక్కడు నువ్వు ఏ రీతికి గలీబిలు కావడానికి వీలేదు ఈ భూకు లోకము నువ్వేం చేయాలా భూ తలకిందులు చేయాలి ఈ భూలోకాన్ని నీ లోకాన్ని నువ్వు తలకిందులు చేసేవాడు నువ్వు తలకిందులు కావడానికి వీలేదు అందుకు దేవుడు రిపీట్ గా ఆయన మనకి జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఎందుకన్నప్పుడు ఏ రీతిగా చే అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఇరవై ఆరో వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను రెండు వేల సంవత్సరాల మిమ్మల్ని మోసపరుస్తారు కొంతమంది మీరు మోసపోయే అవకాశం ఉంటుంది మీరు సత్యం తెలుసు మీరు ధీమాగా ఉంటున్నారు కానీ అది ఎట్లా వస్తుందో అందుకే మీరు ఆత్మ సంబంధ వివేకం పొందుకోవాలా మీరేం వీక్షించాలా అనే విషయం చెప్తున్నారు కాబట్టి నాకు పరిశురాత్మ ఉందని చెప్పుకొని లేరు కాదు అని చెప్తున్నక్కడ నువ్వు దాన్ని కొనసాగించుకోవాలా దాన్ని పరిపక్వం చెందాలా ఆ సంపూర్ణతలను వెళ్ళిపోవాలా మిమ్మల్ని మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను అయితే ఆయన ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలుచున్నది ఆయన అభిషేకం మీలో ఉంది కనుక ఎవరిని మీకు బోధింపనక్కర్లేదు ఎవరుని మనకు చెప్పనక్కర్లేదంట మరి ఎట్లా వేయాలంటే దేవుని ఆత్మ తప్ప ఎవరిని చెప్పడానికి వీలదు ప్రతి ఒక్కళ్ళు దేవుని ఆత్మనే మాట్లాడుతూ కాబట్టి నువ్వు పరిశీలించాలి ఇది ప్రభువులు కలిగిందా లేదా ఇందాక చెప్పిన వాక్యం ప్రకారంగా అనేకమైన అబద్ధ ప్రవర్తులు ఏది దేవుంది దేవుంది కాదు పరిశీలించాలి చెట్టు తన క్రియ దాని ఫలములను బట్టి నువ్వు గుర్తిస్తున్నా ప్రభు మన ప్రభు చెప్పింది ఇది మంచి చెట్టు మంచి చెట్లు కాస్తుంది మామిడి చెట్లు మామిడి కాయలు కాస్తుంది కానీ కాయదని కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఎవరైనా మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు అది అన్నిటిని గుచ్చి ఆ అభిషేకం అన్నింటిని గుర్చు అన్నప్పుడు జ్ఞాపకం చేస్తుంది అన్నిటిని గుచ్చి మీకు బోధించిన ప్రకారము బోధించిన ప్రకారం గాను ఆయన మీకు బోధించిన ప్రకారం గాను అన్నప్పుడు మన ప్రభు ఏదైతే చెప్పిందో ఆయన ఆత్మ కూడా అదే బోధిస్తుంది రెండు వీక్వల్గా ఉంటాయి వ్యత్యాసం ఉండదు అది నువ్వు పరిశీలించాలా ఆ డిఫరెన్స్ నువ్వు పరిశీలించాలా నిజంగా దేవుని ఆత్మనిలో ఉంటే మీకు సంపూర్ణమైన జ్ఞానము ఆత్మసమ్మ వివేకం మనం పొందుకుంటే ఇవన్నీ మనం వివేచించాలా ఏది దేవుని సంబంధం ఏది దేవుని సంబంధం కాదు పరిశీలించాలా కాబట్టి ఇక్కడ చెప్తున్నక్కడ ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయన మీరు నిలిచున్నారు కాబట్టి చిన్నపిల్లారా ఆయన రాకడా ఆయన ప్రత్యక్షం అవునప్పుడు ఆయన రాకడ మనం ఆయన ఎదురు సిగ్గుపడక ధైర్యం కలిగినట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండదు మనం నిలిచి ఉండాలి తిరిగి వచ్చిన తరలికి నిలిచి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా చాలా మంది సాధారణంగా మనం అడుగుతూ చెప్తా ఉంటారు ఒకప్పుడు నేను ఎంతగానో గొప్ప సేవ చేసిన బేరు కానీ నేను చేయలేకపోతున్నాను వేరున్నప్పుడు కరెక్టే ఒకప్పుడు నువ్వు గొప్ప సేవ చేసినా మా కుటుంబంలో కూడా చెప్తూ ఉంటారు అంతకప్పుడు మేము ఎంతగా సేవ చేసినాం తిరుమలగిరి ప్రాంతంలో చేస్తున్నావని చెప్తారు మా ఇంట్లో వాళ్ళు కానీ ఇప్పుడు చేస్తున్నావా అలాంటి సేవలు ఇప్పుడు నువ్వు చేస్తున్నావా ప్రభు చెప్పిండు ఏ దాసులైతే నేను తిరిగి వచ్చినప్పుడు మెలుకుంటాడు వాణ్నికే నేను బహుమానిస్తున్నాను వాడిని నేను దృష్టిస్తున్నాను కాబట్టి ఆ టైములు ఇప్పుడు మనం ఉంటాం ఇంతకాలం నువ్వు పది సంవత్సరాలకి నేను సేవ చేసింది కాదు ఈ రోజు నువ్వు చేయాలా ఆ రోజు ఆ రోజు చేసిన సేవ కాదు ఈ రోజు ఆయన తిరిగి వచ్చే టైంకి నువ్వు చేస్తున్నావా ఆ రీతిగా అనేది మనం పరిశీలించుకోవాలా కాబట్టి ఆయన నీతి మంత్రులని ఎరిగి ఉన్నవా ఇలా ఆయన నీతి మంత్రుడు కదా ఆయన రక్షకుడు ఆయన నీతి మంత్రులు ఎరిగినాడల్లా నీతిని జరిగించు ప్రతి వాడు నువ్వు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగు నువ్వు ఆయన మూలంగా పుట్టినవాడు కావాలంటే నువ్వు నీతిని జరిగించాలా ఎప్పుడు నువ్వు నీతి మంత్రులతో తెలుసా ఆయన నీతిని సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తూ అప్పుడే నువ్వు ఈ వాక్యం చెప్తుంది అప్పుడు నువ్వు ఆయన మూలంగా పుట్టినవాడు ఆయన బీజం నీలో ఉంటుంది ఆయన ఆత్మ ఆయన వాక్య ప్రకారంగా యాకదర్శన మనం చూస్తాం దేవుడు తాను సృష్టించిన వాటిలో మనల్ని చదమ ఫలంగా ఆయన సంకల్పం ప్రకారంగా ఆయన వాక్యం వల్ల మనం కనిందంట ఎందుకు నువ్వు సత్యాన్ని ప్రకటించాలని ఆయన కలింది ఆయన ప్రణాళిక నివారా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా వాక్యాన్ని బోగిస్తున్నా నీకు ఆ సంపూర్ణమైన జ్ఞానం నువ్వు పొందుకోవాలా ఆత్మశమ ఇవేక మీకు అవసరం నువ్వు లేకుంటే ఆ ప్రవక్త ఎట్లా మోసపోయిందో ఏమన ప్రవక్త ఎందుకంటే నేను మోసగిస్తే దృష్టిలో ఆ రీతిగా నేను ప్రభు కాబట్టి నువ్వు మొదటి నుంచి ఏం ఏం అది ఉండాలా ఇరవై నాలుగు అయితే మీరు మొదటి నుంచి దేని వింటురో అది మీలో నిలువనీయుడి మీరు మొదట విన్నది మీలో నిలిచిన వల్ల మీరు కూడా కుమార్నియందు తంది ఎందులో నిలుతురు నువ్వు మొదటించాలని ఏం ఏ వాక్యమైనవో ఏ సత్యంలో నువ్వు స్థిరపరిచబడు అది నువ్వు చివరి వరకు కొనసాగించుకుంటే తంది ఎందు కుమార్ ఎందులు ఉంటావు తండ్రితో పాటు ఉంటావు తండ్రి కుమారుడిని కుమారు తండ్రి పక్కన సింహాసనమే కూర్చోండు తంది కురుపార్శ్వ ఆయన కూర్చుండు కాబట్టి నువ్వు కూడా ఆయన కుమారుడునే కదా కాబట్టి నువ్వు కూడా తందితో పాటు కూర్చుంటూ ఆ సింహాసన అర్హత నీకు ఉంది మన ప్రభు ద్వారాది ఇచ్చిన మనకు మన ప్రభు ద్వారా కాబట్టి ఆ యోగ్యత నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వు వివేచించాలా నువ్వు మోసపోవడానికి వీలు లేదు ఈ లోకమంతా మోసంలో ఉంది గల్విలో ఉంది ఆ గల్వి నుంచి నువ్వు బయట తీసుకొని రావాలా అలాంటి సేవ దేవుడికి ఇవ్వ నువ్వు అలాంటి సేవ చేయాలంటే నువ్వు సంపూర్ణమైన ఆయన జ్ఞానంలో ఆత్మ సంబంధ వివేకాన్ని పొందుకొని పతిలాన్ని వివేచించి మోసం నుంచి నువ్వు బయటకు రావాలా అనేకలు ఆ మోసం నుంచి నువ్వు తీసుకొని బయటికి రావాలా అలాంటి కృపదేవుడు మనకి అందరికీ అనుగ్రహించడానికి ప్రార్థన చేశాం పశుధురగు దేవ మా ప్రియ పర్లోక తంది నీ ఘనమైన మహిమగల నామానికి శుతులు శ్రోతాలు అర్పించుకోవడం గొప్ప దేవ ఈ దినుమంత ప్రవ మీ సాంచత మమ్మల్ని అనిపించినైనా మీ నూతనమైన కృప మాకు అనుగ్రహించినయన వా కింద మీరు మాత్రం మాట్లాడిన ప్రవ్వ ఆయన మా సంపూర్ణమైన జ్ఞానం అవసరం ఆత్మ సంబంధ వివేకం మాకు అది లేకపోతే ప్రవ్వ ఆయన మీ మోసపోయే అవకాశం ఉంటుంది ఆ ప్రవక్త మోసపోయిన ప్రవ్వ అంత జ్ఞానం పొందుకొని మీ అభిషేకం పొందుకునే కూడా ప్రవ్వ మోసపోయిన ప్రవ్వ ఆయన ఇసు ప్రభా ఎంతో బాధకరమైన అంత గొప్ప ప్రవక్తనైనా యవన ప్రవక్త తీర్మానించుకొని వచ్చింది మీ సేవలో ఓ ప్రభావ మీ సెలవు పొందుకున్నాడు ఆజ్ఞ పొందుకున్నాడు బయలుదేరిని ప్రవ్వ కానీ మోసపోయిన ప్రవ్వ ఎందుకంటే ఆ వివేచన పోగొట్టుకున్నాడు ఆత్మను పోగొట్టుకున్నాడు ప్రభావ ఎప్పుడైతే అవి అయితే వచ్చిందో ప్రభావ అప్పుడు ఆత్మ వెళ్ళిపోతాడు ప్రభావ మీరు ఉండరు కాబట్టి ప్రభావ మేము ఆ రీతి వండుకున్నా మేము ఆ రీతికి మోసపోకుండా ఎందుకంటే ఇదంతా గలిగిని ఎంత బబులోని ప్రభావాధ్యమైతే ఏర్పాటు చేయతం వాడు పరేస్తున్నాడు ప్రభావ దృష్టి అంత భయంకర విజృంభి పనిచేస్తున్నాడు మనుషుల్లో లోకమంతా కాబట్టి ప్రభావ వాడిని మేము తల కిందులు చేయాలా మేము తలకిందీలేదు ప్రభావ ఈ భూలోకాన్ని మేము తల కిందుకు చేయాలా ప్రభావ మీ వైపు ప్రభా మేము మోసపోకండి మీరు సాయపడండి మాకు ఇచ్చిన సత్యమే ప్రభావ కాబట్టి ఆయన మీరు జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు మీరు అభిషేకం ఉందని మేము మీకు రాస్తలేను మీరు జాగ్రత్తగా ఉండాలని రాస్తున్నారు అన్నారు ప్రభావ ప్రతి ఆత్మను వివేచించమన్నారు కాబట్టి ప్రభా బ్రదర్స్ సిస్టర్ మీరు అందరినీ మీరు ఆశీర్వించండి నూతనంగా అభిషేకించండి ఒక వివేచనవరం ఇచ్చిన ప్రభావ ప్రతి ఆత్మను వివేచించాలా అలాంటి అవరం రైతు ప్రభావ సంపూర్ణమైన జ్ఞానం ఆత్మసంబంధ వివేకంతో నింపి ప్రభావ ప్రతి చోట మీ కురుకుముందు అందరినీ ఆశీర్వ పెట్టుకున్న వైరస్ బాధితులు అందరినీ ప్రభావ మీరు స్వస్థపరిచండి ఆ కలవరిశిల్లో మీరు గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి బిడికి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషుధ నామమున హాలయీయ వేరే స్వస్థపచ్చని మహిమనందని ప్రభావ ప్రవ ప్రతి తెలుగులు మీరు గద్దించని ప్రవ వేరే ప్రతి ఒక్కరు విడలు కల్పించండి హాస్పిటల్స్ నర్సులున్నారు అందరి ప్రభావ ఆ దృష్టశక్తి మీరు గర్ధించి ప్రభావాలందరూ స్వార్థ ప్రకటించాలా ఆ ఐశీర్లోనూ రక్షణ పొందాలా మీరేం సాయపడమంతా ఆధిష్టమైనా కేవిక ప్రతి ప్రదర్శన ఇస్తే ప్రతి ఒక్కరి పేరు పేరు మీరు దీవించి ఆశ్రదించండి నూతనంగా అభిషేకించండి మీకు గొప్ప సాక్షిని పెట్టుకున్న మీరు అక్కడ తొరిగింది ప్రవా మీరు సిద్ధపడాలా అనేకలు మీరు సిద్ధపరచాలా ప్రభావ లోకమంతా మోసపోయింది ప్రభ ఆయన మోసంలో ఉంది ప్రవ కాబట్టి ఆ మోసంలో నుంచి ప్రభులు అందరినీ సత్యంలోకి నడిపించాలా గొప్ప జనమంతా ప్రభావ పట్టబడిపోయింది ప్రభావ ఆ నాలుగు గుంపులు చిక్కబడిపోయింది ప్రభావ ఆయన తెల్లని గుర్రం అని కూడా ప్రభ ఈస్తు ప్రభు ఆ నల్లని గురం ఎర్రని గురం ఆ పాండు అనే గుర్రని ప్రభా గుంపుల పని చెక్కబడినాయి కాబట్టి ప్రవా ఆ వాటి నుంచి విడుదల కల్పించడమే మా సేవనైనా ఏ రీతిగా వెళ్ళాలనేది మీరే మాకు మార్గం చూపిస్తారు కాబట్టి అది ఆ ప్రయాసంలో మోసపోయే అవకాశం ఉంటది ప్రభావ ఎందుకంటే ప్రభావ ఆ ప్రవక్తం మోసపోయిన ఆ రీతిగా నేను కూడా దేవుని సేవకునే నేను కూడా ఏవో ప్రవక్తం ఆ రీతిగానే ప్రభావ మోసం వస్తుందని మీరు చూపించినారు కాబట్టి అన్నిటిలో ప్రతి దాంట్లో అన్నింటిని మీరు వివేచించాలా ప్రభావ ప్రతిది వివేచించాలా ప్రతి చిన్న విషయమే వివేచించాలా అలాంటి వివేకమైన జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగించండి మీరు ఆటవరకు మనం సిద్ధపరచుకోమంత అదిష్టమైన చంద్రశేఖరణ ముట్టని ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చండి నూతనగా మీరు అభిషేకించాలని ప్రభావ ఇంకో ప్రభావ అనేక మంది విషయాలు బయలుపరచండి అన్నదోర ప్రభావ ఎన్నో సత్తగా మీరు బయలుపరుస్తున్న నీకు అన్నాను ఇసు ప్రభ అన్న చుట్టు మీ అగ్నికరించుకుని ఒక దృష్టి ఎంత దురాత్మని ఏసంగా దర్దిస్తున్న దేవా ఇస ప్రభావ ఆ గృహం చుట్టూ మీ అగ్నికంచిన ప్రభావాలు చుట్టు అగ్ని కంచు దృష్టించి మీరు కాపాడని చేసారు మంచి ఆరోగ్యం దచ్చింది బలపచ్చని స్థిరపరచండి అన్నవాళ్ళ అనుభవంలో అందరూ సరసిన రావాల మీరే సహాయపడండి వాళ్ళ కుటుంబీకులంతా మీరు మార్చుకుని ఓ ప్రభావా ఇంకా ఆత్మలతో మీరు నడిపించి మీ కొరకు శాక్షిని పెట్టుకునే మీకు వందాలి మీరు ఆవిడ తొరుగు ప్రభు ఈ సిద్ధ పరాల నీకులు సిద్ధపచ్చాలా అలాంటి నడిపించండి ఎక్కడ సంపూర్ణంగా స్వస్థపచ్చని మంచి ఆరోగ్యం దయచేసి మీ జ్ఞానం కలంబలతో నింపండి ప్రవేశ నింపండి నిర్చి నింపండి నీతి సత్యాన్ని ప్రకటించి బిల్లగా తయారజీవన ప్రాదిష్టమైన ఓ ఎంతమంది ప్రావు మెచ్చు ఎంతమంది ప్రభావ వరస్ పైన సురేష్ వృత్తి చేసే కుటుంబం అందరూ మీరు స్వస్థపరిచి ప్రతి చోట మీకు మమ్మల్ని శాస్త్ర పెట్టుకొని యాదనంతలో మీరే మయం పొందేందుకు నీకు వర్ణాలు చెల్లిస్తున్నాయి ఏ శ్రీ క్రీస్తు పరిషద నామన ప్రాధించిన నామీ ఆమె సర్వోన్నత సర్వలోక సృష్టికర్తమైన దేవానికి వందనలు తండ్రి ప్రభావ కలిసి కాలమంతైనా మమ్మల్ని కాచి కాపాడిన ప్రభాన్ని రెక్కలు చేసిన భద్రపరిచిన ఈ దిన వీక్షణం వరకు నైనా మమ్మల్ని సజీవ్లు ఎక్కలు నీ కోట్ల అధికృతాస్తుతలు తండ్రి ఇది నా ప్రభావి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నువ్వు నైనా మాతో మాట్లాడిన ప్రభావ నయ మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన ప్రభావన ప్రతి విషయంలో ప్రవాహ మేము అభివృద్ధి పొందాలని ప్రతి ఒ విషయాన్ని మేము వీక్షించే వీక్షించ వరం కలిగి ఉండాలని ప్రభా నువ్వు ద్వారా మాట్లాడిన ప్రభావ నీకే వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావం యుగోగంలో నీకే నా ప్రభావ ఏమైనా తండ్రి విన్న వాక్యన ప్రభావ మృదయంలో నాటుకోల ప్రభావ అంతండి ప్రభావ ఎంత మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు ప్రభా అయినా మేము మెలుపుగా లేకపోతే ప్రభావ నేను మీ వేసిన కలిగి లేకపోతే ప్రభావ నిన్ను మేము కలిగి లేకపోతే ప్రభావ మేము మోసపోతాం ప్రాభ అన్న తండ్రి ఇదన్నా ప్రభా ఆ ప్రవక్తి రీతిగా మోసపోయిండో ప్రభావ నీతో మాట్లాడే ప్రవక్తి కానీ ప్రభా ఒక మోసకాని చేతిలో మోసపోయిన ప్రభావ కానీ లోకమంత రోజు మోసగాళ్ళు ఉన్నారు ప్రభా ఇటువంటి మోసగాళ్ళ లోకంలో ప్రభా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రభావ నేను ఎంత ఎంత మెలుకువ కలిగి జీవించాల ప్రభా ఎంత జ్ఞానం కలిగి జీవించాల ప్రభావా నేను అటువంటి జ్ఞానాన్ని మీ అందరికీ అనుగ్రహించండి తండ్రి ప్రభావ ఎటువంటి మోసపుచ్చ ఆత్మక జ్ఞాన మేము చూడడానికి వీలేదు ప్రభా నన్ను చెప్పిన ప్రభా యుగ సమాప్తిలో నా తండ్రి మనం ఎంతోమంది మోసపుచ్చుదన్న ప్రభావ కలవరపాటు ఉండడం కూడా దాన్న ఒక ప్రభావం ప్రభావ నా తండ్రి మోసపోవడానికి వీలేదు నా తండ్రి నేను అన్ని యొక్క అక్కడికి మేము సిద్ధపడి ఉండాల ప్రభా నేను ఏ ఒక్క చిన్న విషయంలో మేము తక్కువడానికి వీలేదు ప్రభావా చిన్న విషయంలో అపాధిక అధికారం ఇవ్వడానికి వీలేదు ప్రభ నా తండ్రి మీరైనా మా జీవితంలో నన్ను సంపూర్ణంగా జ్ఞానం దయించండి ప్రభావా మీరు మా జీవితంలో కార్యాలు జరిపించండి ప్రభావా తండ్రి ప్రతి ఒక్కరిని వివేచించే ఒక గొప్ప వరం మాకు అనుగ్రహించండి ప్రభావ అయినా మీ యొక్క సేవ విజృంగా చేయాలా ప్రభా నైనా అనేక అపవాదులు మేము ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలా ప్రభావ ప్రతి ఒక్క ఆటంకాన్ని కొట్టించుకుంటూ పోవాలా మీ యొక్క జ్ఞానంతో నింపండి ప్రభావ అయినా మీరు లేకపోతే ఇదంతా అసాధ్యం ప్రభా మాట్ ప్రభా నేను మీరే మా జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి ప్రాభ నేను మీ యొక్క ఆత్మకార్యాలతో మా ద్వారా జరిపించండి ప్రాభ అనేకలను మేము తీసుకొని రావాలో ప్రాభ మీకు ఒక విలువైన అర్పణలు తీసుకొని రావాలో ప్రభావ ప్రతి ఒక్కరిని మేము రక్షించే ప్రతి ఒక్కరికి సువార్థ ప్రకటించే వారుగా మారాలో మీ యొక్క శక్తిని మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన్నారు చేస్తారు మీకు ఇనిపిస్తలేదా హలో తండ్రి ప్రభావ ఎంతో మంది నైనా వైరస్ బారిన పడి ఉన్న ప్రభావ వైరస్ బాధ్యతలందరినీ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి వారందరూ నైనా మీరే స్వస్థపరచండి ప్రభావ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు తాకండి ప్రభావ నేను ప్రతి ఒక్కరిని స్వస్థతనివ్వండి ప్రభావ ప్రతి ఒక్క ఆత్మీయతలు తేవని ప్రభావ నైనా సృష్టిని విడిచిపెట్టాల ప్రభావ సృష్టికర్త నీతో తిరగల ప్రభావ మీరు వారి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి ఇక నేను వారి కుటుంబాల నేను ఆదరణ దండి ప్రభావ ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తును ఇక నా తండ్రి కొత్త కొత్త వ్యాధులను పుట్టుకొస్తున్న ప్రభావ ఈ నైనా బ్లాక్ ఫంగస్ ప్రతి ప్రతి ఒక్క అనారోగ్యాన్ని కొట్టవేయండి ప్రభావ మీరే సంపూర్ణ స్వస్థ అందరికీ అనుగ్రహించండి ప్రభావ లేదా తండ్రి ఎంతోమంది అయినా నిరాశ్రయలైన ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే ఆశ్రయం ప్రభావ వారందరికీ మీరు సహాయం దయచండి ప్రభావ తల్లిదండ్రులు కోల్పోయినారు ప్రభావ బిడ్డల్ని కోల్పోయినారు ప్రభా ఆత్మీయులు కోల్పోయిన ఉన్నారు ప్రభావ నేను వారందరికీ మీరు ఆదరణ దయచండి ప్రభా వకి కావాల్సిన ప్రతి అవసరతను మీ తీర్చండి ప్రభావ ఆయన ప్రతి ఒక్కరిని మీ తట్టుకు తిప్పని ప్రభావ మీరేం ఆశ్రయం ప్రభావ మీరు తత్వమే మేము లేం ప్రభావ మీ జ్ఞానం మాకు దయచేయండి మీరేమే ప్రతి ఒక్క విషయంలో మాకు తోడయండి ప్రభావ మా పిల్లలు ఎంతోమంది నాయన బిల్లు పడుతున్నారు ప్రభావ వారందరికీ మీ సహాయం దయచేయండి ప్రభావ మీరేమి యొక్క కృపా కార్యక్రమం అందరిపైన చూపించండి ప్రభావ మీ యొక్క శక్తిని బలాన్ని ప్రతి ఒక్కరికి అభిషేకండి ఆయన ప్రతి ఒక్కరిని స్వస్థపర్చండి ప్రభావ ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నారో మాకు తెలియదు ప్రభావ కానీ మీరు సర్వం తెలిసిన దేవుడో ప్రభావ మీరే ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి ప్రభావ మీరే మీ యొక్క కృప కనికి ప్రతి ఒక్కరి చూపించి మనం వేడుకుంటున్నాం తల్లిదని ఆయన ప్రేర్లో పాల్గొన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ ముట్టండి ప్రభావా గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరిని మీ ముట్టండి ఆయన సంపూర్ణ స్వస్థన అనుగ్రహించండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ మీకు ఆత్మాభిషేకం దయచేయండి ప్రభావ వారి చుట్టూ దయచేయండి ప్రభావ ఏ అపవాదైనా వారి అధికారం అధికారం లేకుండా చేయండి ప్రభావ మీరే శాంతి సమాధానం నింపండి మీరైనా మీ యొక్క మనామానికి మహిమకరమైన బిడ్డలుగా మార్చుకోమని అయినా మీరేనైనా ఇచ్చి నేను మీరు అంతా మీరే మహిమ మంది ఆయన మీరైనా మీరు మాతో మాట్లాడినందుకు ప్రభావ మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్ర చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధుడు అమ్మ మీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి గొప్ప దేవా కణిక్రం తండ్రి కృప కలిగిన దేవా జీవం కలిగిన జీవాధిపతి అయిన ఎస్ఐన్ మీకు వందనాలు పవ్వ తండ్రి ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలం అంతా కాచి కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దివారాత్రంలో కంటి పాప వలె కాచి కాపాడి యొక్క దినం నూతన కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభాని యొక్క ఆరాధనలో పాల్గొందే యోగ్యత ధన్యత ఇచ్చి నీ స్వరమినే భాగ్యం ఇచ్చిన పరలోకమందు ఉన్న నా ఎస్య్యా నా తండ్రి నీకే వందనాలు ప్రభా నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావంలో తండ్రి ఎసయ్యా నీకే యువ యోగములు కలుగునుగాక హలే లుయా తండ్రి ఇదిగో ప్రభా నాయనా తండ్రి మీరు మాట్లాడినారు ప్రభా నాయనా తండ్రి నీ యొక్క సంపూర్ణమైన జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం గురించి మీరు మాట్లాడినారు ప్రభా నాయనా తండ్రి నీ వాక్యంలోనే మాకు సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది ప్రభా ఆత్మ సంబంధమైన వివేకము మాకు దయచే ప్రభా నాయన తండ్రి మీరు ఎంత ఓపిక దీర్ఘశాంతంగా కలిగి ఉన్నారు మాకు ప్రభ అంత దీర్ఘశాంతము ఓపిక కలిగే ప్రభా తండ్రి నాయన నాయన మీ చిత్తం మేము గ్రహించాలా మీ పిలిపు మేము గ్రహించాలా ప్రభా దాన్ని తగినట్లు ప్రభా మా జీవితంలోనూ మలుచుకోవాలా ప్రభ ఆ రీతిగా మేము ముందుకు సాగిపోవాలా ప్రభ అవును తండ్రి అంత్య దినాల్లో ప్రభ అనేక అబద్ధ బోధకులు సాధ్యమైనంత వరకు ఏర్పరిచిన వాళ్ళందరినీ మోసం చేస్తారని వాక్యం చదివిస్తుంది కాబట్టి ప్రభ మేము మోసపోవడానికి వీల్లేదు ప్రభా కేవలం యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే మోసపోం ప్రభా తండ్రి కాబట్టి ప్రభా నాయన మా ప్రభా నాయన అంత్య దినాల్లో నువ్వు చెప్పినావు తండ్రి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దాసులకి దాసరానికి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక కొమ్మరిస్తానన్నావు తండ్రి నాయన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచే ప్రభానైనా తండ్రి ప్రభా తండ్రి మేము ప్రభా ఎక్కడ మోసపోకుండా ప్రభా అణదినం ప్రభా నాయన నీ వాక్యం ద్వారానే మేము అది యొక్క ఆత్మ వివేకంతోనే ప్రభా మేము గ్రహించగలం ప్రభాయన ప్రతి ఆత్మను మేము వివేచించగలం పరిశీలించగలం ప్రభా నాయనా తండ్రి కాబట్టి ప్రభా నాయన ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నువ్వు మాట్లాడినందుకు నీకు వాంగనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఏసయ నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి నీకే యుగ కలుగును గాక అల్లలు ఎంతో మంది ప్రియులు ప్రభా తండ్రి యొక్క నాయన వైరస్కి ఇన్ఫెక్ట్ అయినైనా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా ఆయన వెంటిలేటర్ మీద నాయన బెడ్స్ లేక ప్రభా నాయన ఆక్సిజన్ అందక నాయన తండ్రి ఎంతోమంది ట్రీట్మెంట్ కూడా మీరు నాయన మనిషి లేక చాలా మంది ఉన్నారు ప్రభా వాళ్ళందరి పట్ల మీకు కనికిరం చూపించమని వాళ్ళందరి పట్ల మీ కృప చూపించమని వాళ్ళందరినీ మీరే ముట్టి తాకి ప్రభా ఆ కలవరి సిరివులో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి తండ్రి నాయన ఎంతో మంది సేవకులు ప్రభా నాయన తండ్రి మీ అందరు నిద్రించినారు ప్రభా వాళ్ళంతా ప్రభా నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా నాయన ఆ కుటుంబాలు ప్రభ ఆ సంఘంలో ప్రభావ నువ్వే నాయన గొప్ప సేవకులను లేవనెత్తండి ప్రభా నీ సత్యాన్ని ప్రకటించే సేవకులను ఆ కుటుంబాలకు మీరే తోడుగా ఉండండి ప్రభా నాయన నా ప్రభా వాళ్ళకి మీరే ఆదరణ ఓదార్పు దయచేయండి ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి ఎంతో మంది ప్రభా భార్యను భర్తని పిల్లలను తల్లిదండ్రులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు ప్రభా వాళ్ళందరికీ ప్రభా నాయనా మీ ఒక ఆదరణ దయచేయండి ప్రభా మీ యొక్క కృప ప్రభా వాళ్ళ జీవితకాలం మీరు దయచేయండి నేను వాళ్ళు బ్రతుకు దినములు ప్రభా సదాకాలం మీరే వాళ్ళకి తోడయండి నడిపించండి ప్రభా కేఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ని వాళ్ళ పిల్లల్ని బంధువులందరినీ మీ కృపలో జ్ఞాపం చేస్తున్నాం ప్రభా నాయన నువ్వే ప్రభానైనా వాళ్ళని యొక్క వైరస్కి వ్యాక్సిన్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి నాయన అవును తండ్రి మమ్మల్ని ఇంకా ప్రభాన ఆయన మీరు ఇంకా ఎన్నో మరుగైన విషయాలు బయలుపరిచి ఇంకా మమ్మల్ని ఆత్మీయంగా ఇంకా ఎంతో బలపరచండి తండ్రి నా ప్రభా అలాగే చంద్రశేఖర్ అన్న కూడా మంచి ఆరోగ్యం దచ్చే ప్రభా నాయన సిస్టర్కి పిల్లలకి అన్నదమ్ములకి వాళ్ళ బంధువులకి నాయన తండ్రి మీరే మంచి ఆరోగ్యం దయించండి ప్రతి ఒక్కరిని ప్రభావం యొక్క రెక్కలు నీడలో ప్రభా నాయన వాళ్ళని కాచి కాపాడండి ఈ యొక్క వైరస్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడండి ప్రభా నాయన తండ్రి ఇంకా అన్న ద్వారా ప్రభా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు మీరు మాకు చూపించండి తండ్రి విన్న ప్రతి వాక్యం ప్రభావ మేము స్వీకరించి దాన్ని పాటించి ప్రకటించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా అన్న ఇంటి చుట్టూ ప్రభావి యొక్క దేవదూతల కాబట్టి ఉండాలా ప్రభాన ఆయన నీ యొక్క అగ్నిని పెట్టు ప్రభానైనా తండి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరికీ మీరు మంచి ఆరోగ్యము మంచి జ్ఞానం దయచేయండి ప్రభానాయన తండ్రి వాళ్ళ కుటుంబంలో కావాల్సిన పోషణ కూడా మీరే దయచేయండి ఈ వాక్యం వినబోతున్న ఆ జీవితాల్లో కూడా మీరే గొప్ప కార్యం ప్రతి ఒక్కరిని ప్రభానాయన విశ్వాసంలో సన్నగిళ్ళకుండా ప్రభానాయన మీరు అణుదినం యొక్క ఆహారం మాకు దయచేస్తున్నారు ప్రభా ఆత్మీయ ఆహారం దానిని బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నాయన మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మళ్ళీ నీ స్వరం వినిపించే బాధ్యత ధన్యత మాకిచ్చి మమ్మల్ని ఎంతగానో నువ్వు మా పట్ల ఏ రీతిగా ప్రేమ చూపిస్తున్నావు మళ్ళీ ఈ యొక్క దినంలో మీరు మళ్ళీ రుజువు పరిచినందుకు నీకు హృదయపూర్వక కృతజ్ఞతాములు చెల్లిస్తూ నజరైడైన క్రీస్తు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి వాక్యం మాట్లాడి ప్రభా అల వాక్యం ధ్యానం చేయాలి వివేకం ధ్యానం కలిగించిన వాక్యం పడే ప్రభా నాటించి దాని ప్రభావించాలి అనాధియా మరియా ఇట్లా కూర్చుంది కూర్చొని అలాగే నీ వాక్యం వినాలా విశ్వ ప్రభావ ధ్యానం చేయాలి విశ్వ ప్రభావ ద్వారా ధ్యానం చేయాలి ఆ ధన్యత జ్ఞానం దశను ఈ దీని ఎంత మంచి చూడలేక ఉన్నారు రేసపభా నా దేవా చూడుగు దేవానికి పెట్టిన రేసవానికి సొతం ఉన్న యేశప్రభావ మా ఉంది కనుక అది సంపూర్ణ నెరవేర్చుకోమని ప్రథమ ప్రభావ నా దేవానికి కుడికి ఎడమైపోకుండా చక్కగా ప్రభా వాక్యం ధ్యానించి నిన్ను రెమిడి చేసే సాయం పూర్ణ వేగం పూర్ణ బలంతో పూర్ణ జ్ఞానంతో నిన్ను సేవించాలా నా దేవానికి ఇంకా లోకం బయలేము ఉంటే ప్రభ మాకు చూపించి కనకరం పొందాలా దాన్ని విడిచిపెట్టాల ప్రభ నా దీవానికి శోతం ఆ కలవరిశలో ఉన్న ప్రేమ అవి అలది వారు ఉండాలేశ ప్రభ నా దీవానికి శోతం అలలి ప్రేమ కనుకరం దయ ఇవి ఉండాలేసో ప్రభా మీరు మాకు సాయం చేయండి దాంతో నిండిపోయిన పాత్ర తయారు నా దీవానికి శోతం చేసాం ఇంత వాక్య వాక్యంగా నడిపించభ నా దీవానికి శోతం ఆత్మనభారం కల్లీలు ప్రార్థన చేయండి నా దీవానికి శోతం చేసాం నీ నీతి స్వార్థ నీతి రాజ్యం ముదిరి ఎత్తుకోమన్నారు రేసో అది వ్యాగ్యం నా దేవ వీళ్ళ దాన్ని సహాయం చేయండి నా దీవానికి శతం అబ్రాహ్మ సాకులకు ఉపదైవానికి శతం చేస్తాం ఏసు ప్రభ ఈ సమయం మీ వాక్యం బయలుపరచబడుతుంది ఎందు ప్రభా కానీ టైం వచ్చినప్పుడు మీకు బయటపడుతుంది ఏసు ప్రభా దాన్ని పట్టుకోవాలా ఉదయంలో పెట్టుకోవాలా నా దీవానికి శ్రతం ఒక టైం ప్రభ ఇంకా బయలుపడతారు మీరు మీకు విజేత చూపితే బయలుపడతారు అలాగే మీ యొక్క అలాదిగా నాదిగా నియంగలు లోబడి విజేత చూపిస్తే ఇది బయలుపడతారు ఏసు ప్రభా అలాదిగా మాకు ఇది వాక్యం ద్వారా చూపిస్తుంది నా దీవానికి శోతం అలదియా లేవిక ముందు నాకు నడిపిస్తుంది సుప్రభ అలదియా నా దీవానికి శోతం చేస్తాం యేసుప్రభ నా దీవానికి శోతం చేస్తాం అలదియా నా దీవ మన మా దేశం నుంచి మీరు జ్ఞాపం చేసుకోండి నా ప్రభానికి దేశం ప్రజలు జ్ఞాపకం చేసుకోండి అలలి వైరస్ బండి నుంచి నేను మొర పెడుతున్నాను వాళ్ళు విశ్వసపరచండి నీ బిడ్డ ఆత్మీయత తెరవండి ఆ గుడి సైతం నుంచి విడిపించండి యశుప్రభ నా దేవా గుడి ఈ దేవత గుడితనం తెచ్చింది దాన్ని విడిపించండి మరి ప్రార్థించం నా దివానికి శుద్ధం ఎరిజా ప్రాతి గెజారి నేర్చు ఇప్పుడు చేసుకు ప్రభావ వీళ్ళందరూ గుడ్డితనం ఉండేసూ ప్రభావ గుడ్డితనం లేపి ఇప్పుడు ముట్టం తాకండి అలాగే వాళ్ళొక్క ప్రభావ పాపం కడగలి వాళ్ళ బి సిగ్గర రక్షణ పొందాలా వైరస్ బా స్వసపరచండి నీ పరిస్థితి గాయాల దర గాయల దర స్వసపరచండి నా దివానికి హాస్పిటల్ ఎంపీ అనుకోక నా దివాన్ని డాక్టర్ ముట్టను తాకండి జ్ఞానందండి వాళ్ళబీ సరస్వతం రావాలా రక్షణ పొందాలే శ్రు ప్రభా నర్సుల వైట్ బోర్డ్ ముట్టని తాకండి వాళ్ళబీ మును తాకండి వాళ్ళు నిపుడ విష ప్రభా వాళ్ళు సువాట తండించాలా వాళ్ళు రక్షణ పొందాలా నాదివాను కరచండి ఎంతో బ్లాక్ లో మెడిసిన్ పొందుతుంది ఆ దూసుని గర్థించి అందరిలో ప్రేమా జ్ఞానం పెట్టి నాదివ మేము మన మెడిసిన్ కానీ మన సిలిండర్ దగ్గర బెడ్గా కానీ అన్ని దొరకాల ఇష్ట ప్రభావ ఏర్పాటు నా ప్రభావానికి చూద్దాం ఎంతో మంది ప్రభా ఈ లోకం విడిచిపెట్టుండు ఆ కుటుంబం నుంచి మేము మొదలు పెడుతున్నాం ఆదరించి అలా ఏం కావాలో మీద సాధించండి వాళ్ళు బి ఓదార్చండి వాళ్ళతో మాట్లాడి రక్షణ నా విషయానికి సోతం చేసాం అలా ఈ లోకరాణ్యత ప్రభావతి లోకనాణ్య ప్రాధాన్యమని అలా లేక సుప్రయోజనం వాళ్ళ జాలీయుం జ్ఞానం పెట్టి నీ జ్ఞానం తెలియాలా వాళ్ళకి ముందు రావాలా అలా ఆదుకోవాలి సుప్రభ మీరే సాధించండి ప్రతి ఆటకాలు కొట్టని దృష్టిని గదించండి చిన్న పిల్లలకు ప్రవాహాలు ఇవ్వ నాదివానిస్తాం వచ్చిన వైరస్ మర తాకుతుంది యశుప్రభ ఎంతో చిన్న పిల్లలకు చచ్చిపోతుంది రేపు ప్రభా ఇంకా చిన్న పిల్లలు చచ్చారు వీళ్ళు వేసు ప్రభా ప్రతి చిన్న పిల్లలు ముట్టను తాకండి ఆ ఫంగస్ అనే వైరస్ ని గద్దించాను నేషప్రభ ప్రభు నేను గద్దించక నాదిగా విడిచిపో ఏసు ప్రభా ను కారించ చిన్న పిల్లలు ముట్టను తాకండి బాల్ దీవించి గొప్ప సేకులు కావాలా మీరే కారించండి నా ప్రభానికి వందలు పిల్లలు విశ్వసపరచండి తల్లిదండ్రులు ఆదరించండి నాదిగా ఎంతోమంది మా పిల్లడు ఏసుప్రభ నా ద్వారా నిద్రిస్తున్నారు కనుక మీ సన్నిధిలో నమ్ము వేసు నా దేవ మన ఎంతమంది ప్రభా హల మన పాటలు చర్లు మన ఎంతమంది మా పివులు వాళ్ళకు మనం మెరుగుపడుతుంది వాళ్ళకు వైరస్ ముట్టి శ్సపరచని ఆత్మహత్య వంటి జ్ఞానం తెచ్చని రావచ్చవరం చవరం దచ్చి వాల్మిడి ముందు రావాలా నీ సేవ కొనిసాగిపోవాలా అలాది అనాదివానికి శ్రోతం వాళ్ళవి ఆదర్శని విశ్వాసం లేకుండా విశ్వాసం పుట్టించని విశ్వాసం దేవుడు నువ్వే నా దివాన్ని ప్రణానికి నెరవేర్చుకొని నా ప్రభానికి పొందాలి ఏసు ప్రభావ ఎస్ ప్రభాన్ని శోతం చేసాం ఎస్ ప్రభావం మేము ఈ దిన నిలబెట్టం ఈ వాక్యాలని చూపిస్తున్న సుప్రభ ఒక టైం వచ్చింది మీరు చూపిస్తుండ్రు నాజుగా ఎన్ని దినాల నుంచి మాకు అలాది ఎందుకు ఈ దినం నిలబెట్టినంటే సుప్రభ నీ యొక్క సేవ చేస్తానికి ఇప్పుడు అర్థమైంది సుప్రభ నీకు విజేత చెప్పాలా ప్రీతి గల సేవ చేస్తాండి నాదిగా కేపీఎన్ ప్రభా ఎంతో బ్రెవరు ఉన్నారు సిస్టర్ ఉన్న వాళ్ళ కుటుంబం ఆత్మతో జ్ఞానం తనిపి ఫస్ట్ ఆత్మ నూతన అభిషేక సేవలు వాడుకొని మీ ప్రాణికలు నెరవేర్చుకొని చిన్న పిల్లల పెద్ద పిల్లలు వాడబడాలా మీరే మాకు సాధించండి నా ప్రభావానికి వందలేసు ప్రభావ అన్న ముట్టం తాకని అన్న నూతన బలం నృతాని శక్తి తెచ్చని ఇంకా పరిశుద్ధ ఆత్మ నింపి ఇంకా సేవలో బలంగా వాడుకొని అన్నకు ఇంకా సత్యాన్ని బయలుపెరచని అన్నదా ప్రభావ అన్నీ సత్యాన్ని చూపించి పట్టుకోవాలా దాన్ని లంబరేలాంపి ప్రకటించడం సాధించి అక్క ముట్టం తాకండి అక్క నూతన అభిషేకం బలం శక్తి తెచ్చని అక్కభి అన్న లెక్క వాడుకొని అగ్నికాంచాలని పిల్లలు ముట్టం తాకలి మంచి ధైర్యం వదిలే జ్ఞానంలో వదిలాలా పరిశుద్ధ ఆత్మ పిల్లలు భావి దీవించండి వాళ్ళ ఇష్టడి చూస్తడి ఏముందో మీతో మీరే కారించండి అన్న కుటుంబం ఎంతమంది వాళ్ళవి మరణాన్ని పరిశుద్ధాత్మక నుంచి సేవ్ చేసి సాధించండి నా దీవానికి శోతం చేస్తాం ఎంతమంది వైరస్వా మన వాట్సాప్ లో పంపిస్తాం ప్రేర్ రిక్వెస్ట్ వాళ్ళు వచ్చి ముట్టి శ్వసపరిచి ఆరోగ్యం దయచండి శాక్తిగా లేబెట్టుకుని మార్గమశి దాని ఆ మెడిసిన ముట్టి తాకి ఆత్మతో బలం తొంపి జ్ఞానం తొంపి ఆ రోజును ముట్టి తాకి వాళ్ళ వంత బంధువులు ఉన్నారు వాళ్ళని ముట్టి ఆ చిన్న పాపని ముట్టి తాకి స్వస్థ ప్రచారం ఉందా ఆ కుటుంబ సరే సూత్రాలని వాక్యం ప్రభావ ప్రకటించ సాధించండి అలాగే చక్రపతి ముట్టిన బ్రదర్ మీ జ్ఞానంతో తెలియచండి ప్రస్తుత ఆత్మ బలం తునిపి మీ సేవలు వాడుకుని ఆ ప్రాంతం కద్దింపదేచండి నాదే తాకి ఆత్మతో బలం తుమి ప్రవచ వాడుకోండి అలాగే చిత్ర సందానం కలిగితే తన డాడీ మార్చి రక్షించుకొని అలాగే ఎంతో బంధువులు ఉన్నారో వాళ్ళ మార్చిగా రక్షించుకొని అలాది ఎక్కడ నుంచి అచ్చకర వెలుగులు నడిపించండి న్యాయశాయానికి చూద్దాం మేమందం ప్రభా హ వాక్యం ప్రభా హ ప్రకటించాలా అల అనాదానికి చూద్దాం ఆ రోజు శిష్యులకు చెప్పింది అవులిదారా చెప్పింది ఈ రోజు మాత్రం మీరు మాట్లాడి అందుకు సోత్రాలు చేస్తున్నాం ఈ వాక్యం ప్రవాహిగా ఈ లోకంలో పోవాలా గొప్ప జనం చెప్పాలా కనికరించండి మీ శిర్యదం నడిపించండి నాక సమీపింది భయంకర జనాలలో శుభకాలం ఉండం అలా లలిగి అనాదవానికి చూద్దాం ప్రకటించడం ంత మంచి తరుణం మాకు అనుగ్రహించిన నీ కొందలు తండ్రి ఎస్ఐ మరి పొద్దున్న నుంచి ఇప్పుడు ని నీకు కొందనలు తండ్రి అదేవిధంగా నేనే ప్రభా మేము ఇన్న వాక్యం బట్టి నీకు వందనలు తండ్రి ప్రభా బ్రదర్ని కుటుంబం దీవించి ఆస్వాదించండి నేనే ప్రభావ మేము వివేక జ్ఞానంతో కలిగి ఉండాలి ప్రభా పరిశుధాత్మక జ్ఞానం దయచేయమని కోరుకుంటాం తండండి ప్రభా మరి అంత దీనంలో ప్రభా ప్రభక్త ప్రభక్తలు వచ్చి మోసం చేశారు తండ్రి ప్రభా అవి మోసపోకుండా ప్రభా మీ జ్ఞానం మీ తెలివిని దయచేయండి ప్రభా ఆ జ్ఞానం పరిశుధాత్మ ద్వారానే మేము తప్పించుకోబడతాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మరి చెప్పిన వాక్యం బ్రదర్ కుటుంబం దీవించి ఆశీర్వదించండి ప్రభా పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి కుటుంబం బంధుమిత్రులు దీవించి ఆశీర్వదించండి అదేవిధంగా జ్ఞానెస్ఆ ప్రభా కేఎం లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాల కోసం ప్రాధాన్యం చేస్తాం తండ్రి ప్రభా మీరు సాయం తీసామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు కూడా సర్వసం తెలుసు ప్రభా నీ సువార్థ విని నీ తట్టు తిరగాల తండ్రి ప్రభా ఎంతో మంది నాయన ప్రభా మా బంధుమిత్రులు నాయనస ప్రభా కే మిత్రులు వాళ్ళ బంధువులు బంధువులను కోల్పోయిన పిల్లల్ని కోల్పోయారు అదేవిధంగా ప్రభా తల్లిదండ్రులను కోల్పోయినారు వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయనప్రభ అదేవిధంగా భయంకరమైన రోగాల నుంచి వాళ్ళు కాపాడుతూ నీకు వందన తండ్రి ప్రభా మమ్మల్ని ఏర్పరుచుకున్నందుకు నీకు వందన తండ్రి అదే విధంగా ప్రభావ మరి మాకు చూపించే విధానం బట్టి ప్రభా మేము ముందు ఎలా ఉండాలి ప్రభా ఏ జ్ఞానంతో ఉండాలి ప్రభా వివేక జ్ఞానంతో ఉండాలి తండ్రి ప్రభావ అదేవిధంగా ప్రభావ మాకు దయచేని స్వసత వరం దయచేని ప్రభా కడవర వర్షం కురిపించడం మామైన ప్రభా ప్రతి ఒక్క బ్రదర్ సిస్టమ్ మీద కృపించమని ఏ శుక్రీస్తు నామంలో అడుతున్నాం తండ్రి ప్రభా మరి ప్రభా మమ్మల్ని సిద్ధపడుతున్నాం తండ్రి ప్రభా రాబోయే దినాల్లో నేను కఠినంగానే ఉంటాయి ప్రభా అనేక రకం స్వార్థ చెప్పాలి తండ్రి ప్రభా స్వస్థత ఇవ్వాలి తండ్రి ప్రభా వాళ్ళందరికీ నీ తట్టి తిరిగి తీసుకురావాలి తండ్రి ప్రభా ప్రభా మరిన్ని శిష్యులుగా చేయాలి చేయాలని ప్రతి వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభా మరి ఆ విధంగా ఉండి ప్రభా మమ్మల్ని పరిశుద్ధంగా ఉంచి చివరి వరకు నైనా ప్రభా అనేక రక నీ వాక్యం ప్రకటించి ప్రభా అనేక నీ దగ్గర తీసుకొచ్చినట్టు మంచి తెలివిని జ్ఞానం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా రైతుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్దించండి వాళ్ళు పంట వాళ్ళు పంటలు పండుస్తున్నారు ప్రభా మీరు తోడు నీడుగా ఉండండి ప్రభా ఎటువంటి నష్టం నష్టం కడగకుండా సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ప్రతి ఒక్క వివరహత బ్రదర్స్ గ్రూప్ లో జాయిన్ అయిన కుటుంబాలకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీ ప్రేమ మీ కృప దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ యొక్క ప్రాధాన్యం మీ చే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తొమ్మి పరిషక్ట్ అయిందేవా ఏసఐనా ఆయన ఎరెక్షన్ మేమందరం మధ్యాహ్న సమయం ప్రియా చేయడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు వేసా మాకు మీరు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలను బట్టి వందనాలు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఛాలెంజింగ్ లైఫ్ లో ప్రభ మీరే ఎలా ముందుకు కొనసాగాలో మాకు నేర్పించండి వేసాయా ఎంతోమంది రోడ్ సైడ్ వర్కర్స్ కోసము వైగర్స్ గురించి ప్రే చేస్తున్నాం వేసయ దాతలందరూ స్పందించి వారికి మంచి వారికి ఫుడ్ గ్రాసరీస్ అందజేయలాగునా మంచి మనస్సును అనుగ్రహించండి సార్ మేము క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించలాగునా అనుగ్రహించండి సార్ ప్రభా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్స్ ని కాపాడండి సార్ వారి వ్యక్తిగత అవసరాలను అన్ని స్పిరిచువల్ నీడ్స్ ని అన్నిటిని మీరే తీరుస్తారని విశ్వసిస్తున్నాను సార్ ప్రభా నాయనా రక్షక ఎస్ఆ నాయనా రక్షక ఇంకా హాస్పిటల్స్ లో ఎవరెవరైతే లైవ్స్ తో పోరాడుతున్నారు ప్రభా వారికి స్వస్థతను అనుగ్రహించండి సార్ ఇంకా ప్రభా ఈ వైరస్ ఇంకా అవన్నీ మీరే గద్దించండి సేవ ఇస్తున్నామో ప్రభ నాయన రక్షక మాకు మీరే నడిపింపున దారిని అనుగ్రహిస్తారని మరి ఒక్కసారి గ్రూప్ లో పార్టిసిపేట్ అయినారో వారిని అందరినీ ఈ కొద్ది విన్న పంలో క్రీజ్ చేసినాము పెట్ట పాప నిర్ణయంగా పెట్టుకుంటున్నాను దేవాన్ దేశం మీద ప్రభ మా ఎంతో మంది కేపీ కుటుంబంలో ప్రతి బిడ్డకు దేవుని కృప మహాకృప సదాకాలం అందరికీ తోడుండుగాక అమీన్ అమీన్